పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధి ప్రేమ నమ్మకం ప్రియ పనులకు తండ్రి ఏ సయా అని నామనికి ఎంతో అయ్యా ఇదిగో కాలకు ప్రార్థన అయా అయా మరి ఆ క్రమాన్ని తప్పి ప్రభా సాయంత్రం పూర్తి చేసుకుంటున్న ముందు ముందు మరణించాల సమయంలో కూడా ప్రభా అయా చిన్న ముందుగా చేరి ఆరాధించారు అందుబాటు మీకు ఎంతో వంధనాలు ప్రభా ప్రభా ఎదుగున ఈ త్రీ హౌర్స్ ప్రోగ్రామ్ లో ప్రార్థనలో ప్రభా మీరు మీరు ప్రభా బలపరచండి మీరు మహిమపరచండి తండ్రి తండ్రి ఈ ప్రార్థనలో ప్రభా విజయాన్ని అనుగ్రహించండి ప్రభా ఈ ప్రార్థన ముఖ్యంగా ప్రభా అ పదహారు తేదీలో ప్రభా అవుట్ రీచ్ ప్రోగ్రాం కి వెళ్లాలని ఆశపడుతుండగా అయ్యా మరి ఆశపడ్డ ప్రతి ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు అనికెంత ముందున్నారు తండ్రి ఆ రీతిగా ప్రభా మాకు విజయాన్ని అనుగ్రహించండి ఏ ప్రాంతాలకు వెళ్లాలో ఏ ప్రాంతానికి వెళ్లి మేము స్వార్థం ప్రకటించాలో ప్రభావ ఆ భిన్నవారి ప్రభావం మరి హృదయాల ప్రభావం ఇస్తుండగా వాటిని నీరు పోసి ఫలింపజేసి వృద్ధి చేసి ప్రభాన్ని మహిమగా ప్రభావాలని వాడుకోమని ఆ రకంగా ఆ ప్రాంతాలు చూపించమని దేవుడు నమ్మదగిన దేవుడు ఆశ్చర్యకరుడు తండ్రి ఎన్నో అద్భుతాలు చేశారు తండ్రి దయా ముఖ్యంగా ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతి కుటుంబంలో ప్రభా ఆ అద్భుతాలను రూచి చూశాం తండ్రి అవి మేము చూడటమే కాకుండా ఎదుటివారు చూపించే విధంగా మమ్మల్ని నేర్పరచుకుని ఆ రీతిగా మమ్మల్నించి ప్రభా మీ పరిచర్యలో వాడుకోమని ప్రభా ఇప్పుడు ఎవరెవరైతే ప్రభా ప్రభా ఈవినింగ్ ప్రయత్నింగ్ లో కలుస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ద్వారా మీ కార్యాన్ని చేయండి ప్రభు సభలు పరచండి ప్రభు ఆశీర్వదకరంగా మార్చండి ట్రిప్ తండ్రి మా సొంత జ్ఞానం మా సొంత తరపులో మా సొంత ఆలోచనతో మేము కనుక వెళుతుంటే తండ్రి అయ్యా మాకు బుద్ధి చెప్పి గద్దించి బుద్ది చెప్పి తండ్రి అయ్యా నీ చిత్త నీ ప్రణాళిక ప్రకారం మమ్మల్ని రోజుల్లో మమ్మల్ని వాడుకోమని పద్నాలుగు పది గంటల తేదీలో ప్రభావ్రతిలాడుకున్నాం తండ్రి నేను చుట్టూనైతే ప్రభా రావాల్సిన వారిని త్వరగా రప్పించండి ఈ ప్రార్థన ప్రభా అయా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభావి మిమ్మల్ని ప్రభావ ఆరాధించడానికి అయా మిమ్మల్ని దనపరచడానికి మీ మాట తెలుసుకోవడానికి ప్రభా అయా మరి పాటలో ప్రార్థనలో అయా వాక్య ధ్యానంలో అయా ప్రార్థన అంశాల్లో ప్రతి ఒక్కదాని విజయానందేమోపరచబడానికి ప్రభుత్వ విధంగా మమ్మల్ని వాడుకోమని నీ రాకపోతే మీ అందరిని ప్రభావ సిద్ధపరచుకున్నాను ఏ జీవము కలిగి నామో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం హ్యాపీ హ్యాపీ అయితే భాస్కర్ సార్ పాట పాడతారండి ఒక నిమిషం సార్ నేను కొంచెం ఫ్రెష్అప్ అయి వస్తాను ఇప్పుడే బట్ట మార్చుకున్నాను సరే సార్ టూ మినిట్స్ టూ మినిట్స్ ఓకే అయితే ఈ లోపు మన రవి బ్రదర్ పాట పడతారు ఈ రోజు వాక్ చెప్తా చాలా రోజులు కాబట్టి ఓకే సార్ ఓకే లీడింగ్ ఉన్నది ప్రసంగం ఉన్నది మీరు ప్రశ్న రెండు సార్ ఈ లోపు మేము నడిపిస్తాం లేదు ఓకే ఓకే ఈ లోపు పాట పాడతారులేండి మీరు కూడా మరి కావాలి ఇంకో పాట పాడుతుంది ఇబ్బంది అయ్యా రై గారు బ్రదర్ పాడలే పాడండి స్టార్ట్ చెయ్యి నా ప్రియుడాయ్యా నీకృ నిదే ని్రతకళీను క్షణమైనా ని్రతకళీను నా ప్రియుడా ఏ శయ్యా నీకృపా వ్రతకళీను క్షణమైనా నివ్రతీను ప్రియుడా నీ చేతితోనే నన్ను లే పినవు నీ చేతితోనే నన్ను చెక్కున్నావు నీ చేతితోనే నన్ను లే నీ చేతితోనే నను చెక్కున్నావు నీ చేతి నీడలు నను దాచి నావు నీ చేతి నీడలు నను దాచి నావు నా ప్రియుడా ఏ సయ్యా నీ కృపాలే నిదే నే వ్రతకళీను క్షణమైనా నే వ్రతకళీను నా ప్రియుడా నీ ీ వాకులన్నీ వాగ్దానములై నీ వాకుతోనే నన్ను స్వస్థ పరచితివి నీ వాకులన్నీ వాగ్దానములై నీ వాకుతోనే నను స్వస్థ పరచితివి నీ వాగ్దానములు మార్పు లేనివీ నీ వానములు మార్పు లేనివీ నా ప్రియుడా ఏ సయ్యా నీ కృప లేనిదే నివ్రత కలిను క్షణమైనా నివ్రత కలీను నా ప్రియుడా సర్వో నతుడా సర్వకృపానిది సర్వ సంపాదలు నీలోనే ఉన్నవి సర్వోనతుడా సర్వ కృపానిది సర్వ సంపాదలు నీలోనే ఉన్నవి నీవు నా పక్షమై నిలచియున్నావు నీవు నా పక్షమై నిలచియున్నావు నా ప్రియుడా య్యా నీకు పాలేనిదే నేవ్రత కలీను క్షణమైనా నే కలీను నా ప్రియుడా ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైనా నీ మార్గములో ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన నీ మార్గములు నీ ఆత్మతోను నను నడుపుదేవా నీ ఆత్మతోను నన్ను నడుపుదేవా నా ప్రియుడా ఏ సయ్యా నీ కృప లేనిదే నేను బ్రతకలేను త కలను నా ప్రియుడా థ్యాంక్ యూ ఎంతో గొప్ప నిత్యమిన పూర్ణ రక్షణ ఇదే ప్రభువే మన శైలా మాయే ప్రభువే మనా క్షణ శైల మాయే దృఢపరచే నాయనే మనల దృఢపరచేనాయన పాదముల శిరపరచేను ఎందు గొప్ప నిత్యమనా పూర్ణరక్షణే నిర్లక్షించిన తప్పించుకునవు కొందు ప్రభువే మన రక్షణ దుర్గామాయే తన ఎందే మనకు పూర్ణ భద్రత తనయందే ఎందే మనకు పూర్ణ భద్రాత ప్రియమారాదయచేయును ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణారక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకును కొందు ప్రభు రక్షణ ప్రభువే మన రక్షణ కేడమాయే ప్రభువే మన రక్షణ కేడమాయే దుస్తుని భారీ నుండి తప్పించి పదిలముగా రక్షించును పదిలముగా రక్షించును ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకునవు పొందు ప్రభు రక్షణ రక్షణ పాత్ర పొంగి పోర్లు రక్షణ ఊట చే సంతృప్తి గలిగే రక్షణ ఊట చే సంతృప్తి గలిగే పరిపూర్ణత నీ వేగ ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకునవు కుందూ ప్రభు రక్షణ రక్షణ వస్త్రము దరిం పజేసేనుగా నీతివస్రమును దరిం పాజేసి నీతివస్రమును దరిం పాజేసి ఆనందిం పాజేసేను आनंदीं पाजेसेनु यंतो गोपा नित्यमैना पूर्णारक्षणा इदे निर्लक्षिंचिना तप्पितुकुनवु undu prabhu rakshana undu prabhu rakshana praise the lord Praise the Lord. <coughs> Hallelujah. Hallelujah. Hallelujah. Thank you, sir. Uh, welcome, one and all. And once again. After a long time, Krimanthandik, Malla, <laughs> Maitu uh, Kalodanaki, Prabhu, Kravushu, Pincharu, E Pradhanilu, Puddu, Ninchhi, Vey, E Pani, Petkoho, Ninchkade, Uundi, Vichasthavan, Padi, Padi, Padi, పదకొండు పన్నెండు డిక్లెర్ అయ్యింది ఇప్పుడు కాదులే తర్వాత మొత్తానికి పాపం బిజీగా ఉన్నా చక్రవర్తి గారు కొంచెం లైన్లోకి వచ్చారు తర్వాత భాస్కర్ సార్ లైన్లోకి వచ్చారు చెప్పారు మొత్తానికి సాయంత్రానికి అయితే దేవుని మహాకృప లో ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఆ మిస్ కాకుండా మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు అందుకు ప్రభుకి మహిమ కలుగునే దాకా ఆసక్తితో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను సో చాలా కాలం తర్వాత కలిశాను కాబట్టి నేనే కాసేపు కొన్ని మాటలు మాట్లాడితే మంచిది తర్వాత మన డిస్కర్షన్ కొనసాగిస్తే మంచిది అని అనిపించింది నాకు ఆ ప్రేరణతోనే నేను ముందుకొచ్చానని స్వచ్ఛందంగా ముందుకొచ్చాను సార్ ఈ రోజుల్లో సేవ స్వచ్ఛందంగా ముందుకొచ్చేవాళ్ళు కావాలని ప్రభుత్వం ప్రేరణను వాక్యం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ప్రేయర్ అయిపోయిన తర్వాత డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటుందం సార్ అట్లాగే సార్ మీరు అట్లా అంటే అట్లా మాట కాదని మేము చేసేది ఏముంది మార్నింగ్ నుంచి సార్ మార్నింగ్ నుంచి మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం సార్ అంటారు అంటారు ఏముంది సార్ ఆయన మాట కాదని సరే కొత్త సంవత్సరంలో కోటి ఆశలతో కొన్ని ప్రణాళికలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం ఏం కావాలి అని అడిగితే ఇంకేముందయ్యా ఎన్నో ఆశలు ఆశయాలు ఆలోచనతో అడుగు పెట్టాం కనీసం అన్నీ కాకపోయినా కొన్ని నెరవేరితే అది ఫుల్ఫిల్ అయితే సంతోషం అంత నుంచి ఇంకేం కావాలి అని కొంతమంది మాట్లాడగా విన్నాను ఆ చాలా అయితే వాళ్ళ ఆశ మంచిదే వాళ్ళ ఆశ వాళ్ళ ఆశయాలు ఆలోచనలు వాళ్ళు కలిగిన ప్రణాళికలు అయితే ఏది ఫుల్ఫిల్ కావాలని ఏది ఏ ఆలోచన ఏ ప్రణాళిక ఏ ఆశ నెరవేరితే ఫుల్ఫిల్ అయితే మనకు సంతోషం అనిపిస్తుంది మనకు సంతోషం కలిగేది దేవుడు మనం మాత్రం కాదు దేవుడు కూడా సంతోషించగినటువంటి ఆశలు ఆలోచనలు ఆశయాలు ఏమున్నాయి ఏం కావాలి ఏం కోరుకుంటే బాగుంటుంది ఆ అని చెప్పేసి అని దేవుని సన్నిధానంలో కొన్ని మాటలు ఆలోచన చేస్తే మనం సంతోషంగా ఉండాలనే మన కోసం ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ పాప లోకంలో మంచి మాత్రమైనటువంటి ఘటమైనటువంటి మన కోసం ఆయన ఈ లోకంలో అడుగు పెట్టాడు మనిషిగా ఆయన పాపగ్రాహి అయి మన పాపమును శాపమునంతా ఆయన భరించి మన కొరకు మహిమోన్నత దేవుడు మంచి ఘటముగా మార్చబడి ఆయన శాపగ్రాహ్రాహిగా సిరువులో వేలాడి మనకు ఘనతను మనకు మహిమను మన నోట మన బ్రతుకులు మన హృదయములు ఆనందాన్ని సంతోషాన్ని చూడాలని మన ప్రభువు ఎంత గొప్ప త్యాగం చేశాడు ఆయన అంత గొప్ప త్యాగం చేసిన ప్రభు ఆయన సన్నిధులకు వచ్చేటువంటి వారిని ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు మన కోసం ప్రార్థం చేస్తున్న చేసిన విషయం మన కోసం ఆయన కోరుకుంటున్న ఆయన మనకు చెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే యోహాన్ స్వార్థ పదహారు ఇరవై నాలుగులో ఇప్పటి మీరు పెద్దగా ఏం ఏమైనా అడగండి మీ సంతోషము పరిపూర్ణము అగునట్లు మీరు ఏమైనా అడగండి కోరుకోండి అని చెప్పేసి అని అంటున్నాడు ఇలా కోరుకోమని దేవుడే దిగి వచ్చి వరవ అడిగితే ఇక మన ఆలోచనలకి ఆశలకి హద్దులు ఉండవు ఏవేవో ఎవరెవరో ఏదేదో కోరుకుంటూ ఉంటాం ఒకవేళ మిమ్మల్ని నన్ను మనలో ప్రతి ఒక్కరిని అదే ప్రశ్న దేవుడు వేసి అడిగితే ఏమి కోరుకుంటాం ఏమి కావాలని ఏది మనకి సంతోషము కలిగించేదిగా భావించి అడుగుతాము అనేది ప్రశ్న అడగమని అంటే దేవుడు జనాలు ఏవేవో అడుగుతున్నారు ఇది లోక సంబంధమైనటువంటి దేవుడు వారికి అడగకుండానే అనుగ్రహిస్తూనే ఉన్నాడు మనుషులు ఎలా ఎవరైనా చూడండి ఎక్కువ శాతం ఎప్పుడైనా సరే వాళ్ళ దీవించండి పబ్బా వీళ్ళని దీవించండి ఆయన మాస్టారు చెప్పండి మరి డాక్టర్ గారి దగ్గరకున్నాను దగ్గర దగ్గర ఉన్నాను మీరు ఇస్తానన్నావు అంటే ఒకసారి హాస్పిటల్ ఆత్మసంపాల వాటిని తక్కువగా అడుగుతుంటారు కొంతమంది పెద్ద కాస్త గురించి ఆలోచన కూడా చేయొచ్చు దేవుని సన్నిధానం దేవుని సందులో మనకి కావాలని మనం అడిగేటువంటి విషయాలు ఇటు మనకైనా అటు దేవునికి కూడా సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలు మనం అడగలిగితే బాగుంటుంది ఏంటి అది అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం అడగలిగితే బాగుంటుంది ఇప్పుడు దాకా ఏదైతే అడిగాం కానీ వాటి గురించి కాదు ఇప్పుడైనా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అడగండి అడిగితే బాగుంటది అనేది నా భావన నా భావన ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడు పదమూడులో కూడా నా సంతోషము వారి ఎందు పరిపూర్ణము అవునట్లు అంటే దేవుడు యశు ప్రభు వారి సంతోషము మన సంతోషంగా మనలో కూడా అదే సంతోషము ఫుల్ఫిల్ అయ్యి అది పరిపూర్ణమైనట్టుగా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు మనకు ఆయన మనల్ని అడగమంటున్నాడు మనం ఏమేమి అడుగుతామో అని అని ఆయన అంటున్నాడు వాళ్ళు సంతోషించేటట్లుగా మాత్రం కాదు దేవుడు ప్రజలు కూడా సంతోషించేటట్లుగా అయితే బాగుంటది అనే ఆలోచనతో ఆయన ప్రార్థన చేస్తూ ప్రభు తండ్రిని నా సంతోషము నేను అనుభవిస్తున్న సంతోషము వారి ఎందు పరిపూర్ణము అయ్యేటట్లుగా పరిపూర్ణమయ్యేటట్లుగా అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయ్యేటట్లుగా వాళ్ళకి ప్రసాదించు అని అని ప్రభు మన పక్షాన దేవుని సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రభు వారు చేసిన గొప్ప ప్రార్థన యోహాను స్వార్థ పదిహేడు అధ్యాయంలో లిఖించబడి దేవుడికి మహిమ కలుగు గాక ఆయన సంతోషం మనలో పరిపూర్ణం అవటం అంటే ఏంటి ఆయన సంతోషం ఏంటి ఆయన ఏమి దేన్ని బట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో నలభైవ కీర్తన ఎనిమిదవ శరణంలో ఆ వాక్యంలో అంటాడు కదా ఆయన తండ్రి నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము అని ఆయన ప్రభువారు మన జీవితంలో ఆయన చిత్తము నెరవేరని మన జీవితంలో ఆయన సంతోషము పరిపూర్ణం కావాలని కోరుతున్నాడు ఆయన సంతోషము ఆయన సంతోషించే విషయం ఏమిటంట ఆయన దేని బట్టి ఆనందిస్తున్నాడంట దేని బట్టి సంతోషిస్తున్నాడు యేసుక్రిస్తు ప్రభు ప్రవచన వాక్యంగా మన పిత్రుడైన దావేది గారి ద్వారా రాసినటువంటి కీర్తనలో అంటారు కదా నీ చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషము అని ఏమిటి ఆయన చిత్తం ఓసారి ఇదే వ్యవహార స్వార్థ నాగదు సమర్యస్సుతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో శిష్యులు ఆ బ్రెడ్ కోసం వెళ్ళి తిరిగి వస్తారు తెచ్చినాక తెచ్చా తిన్నాను తిన్నాం భోంచేద్దాం భోంచేద్దాం అంటే హరి బాబా మీకు తెలియని ఆహారం నాకు ఉంది అంటాడు వారితో మీకు తెలియని ఆహారం ఏంటి ఏంటి ఆహారం ఏంటి నాకు నాకు తెలియకుండా ఎవరన్నా ఏమన్నా సమరీలు ఏమైనా పెట్టారా ఏంటి అయినా సమరీలతో సాంగత్యం సమరీల సహవాసం సమరీలు పెట్టేటువంటి ఆహారం ఇవన్నీ మనకు తగదు కదా సమరయ్య ప్రాంతంలో ఉండి యూధుల మీద మనము తెచ్చిన ఆహారం ఆయన వద్దు అంటున్నాడు ఇక్కడ మనం తెచ్చిన కాకుండా ఈ లోకల్ ఈ ఊరు లోకల్ పీపుల్ ఎవరైనా తెచ్చి పెట్టారా ఏంటి వీళ్ళు ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు కానీ ఆయన ఆ మీరు స్వార్థ చెప్పటం ఆమె ఊళ్ళోకి వెళ్ళటం ఆ వందరూ రావడం అబ్బా ఇవన్నీ చూసినప్పుడు ఆ దేవునికి దూరమైపోయినటువంటి గొర్రెను పెళ్ళను బిడను దేవుని సందరికి నడిపించుకుని ఒక ఆత్మను సంపాదించం ఆయనకి ఇక ఆకలే ఏలేదు అన్నం తెలుబుద్ధి కాలేదు ఆయన ఇంకా తినబుద్ధి కాల ఇక దాంతో నాకు వేరే ఆహారం ఉందలే ఏంటి ఆహారం నా దేవుని నా తండ్రి చెత్తము నెరవేర్చటమే నాకు ఆహారం అంటాడు నాకు ఆహారము నా ఆశయము నాకలి నా దప్పు నా దప్పిక అంతా కూడా నా తండ్రి చిత్తం ఏంటి తండ్రి చిత్తం నశించుకున్నటువంటి వారిని తిరిగి రక్షించటం ప్రభు ఎందుకు నడిపించడం అనేది ఆ దేవుని చిత్తము చేస్తేనట జరిగితేనట ఆయనకి ఎంతో సంతోషం అది జరిగించటమే ఆయన సంతోషం అంత సంతోషం అంత ఆహారము ఆకలి దప్పులు ఆయన జీవితంలో ఇంకేం లేవంటండి అదిగో ఆయనకు సంతోషం కలిగించే ఆత్మల సంపాదన ఆహారము ఇవన్నీ కూడా తన జీవితంలో కలిగి ఉన్నవి మన జీవితంలో కూడా మనము కలిగి ఉండి మనం వాటిని అడిగి పొందుకొని పరిపూర్ణత చెందితే ఆయన చూసి సంతోషించాలి ఇంకా ఎక్కువ సంతోషించాలని ఆశపడుతా ఉన్నాడు అందుకని మన కోసం ఆయన చేస్తున్న ప్రార్థన ఏమిటంటే ఏమిటంటే నా సంతోషము వారి ఎందు మీ సంతోషము పరిపూర్ణము కావాలి అని అని ఆ పరిపూర్ణం కావడానికి ఏ ఏం అడుగుతారో అడగండి ఇప్పుడు వరకు అడగలేదు అడ్గాదని మనం అంటున్నారు అడగమంటే లోక సంబంధమైన అడుగుతున్నాం మనం ఈ లోక సంబంధమైన ఆహారం గురించి ఆలోచన చేశారు ఆత్మ సంబంధమైన ఆత్మ సంపాదన కోసం వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు వాళ్ళు ప్రభు ఆలోచన వేరు మన ఆలోచన వేరు మనం సంతోషపరిచేటువంటిది ఒకసారి మనము ఆలోచించేద్దాం ఈ లోక సంబంధంగా మనకి ఏమి ఉన్నా లేకపోయినా అవి పెద్దగా మనకేమి నష్టము బాధ ఇబ్బంది కరిగించే ఏమి కాదండి ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా తినటానికి ఉన్నా లేకపోయినా ఉండటానికి ఉన్నా లేకపోయినా కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా అనుకూలించడానికి ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా అది అంత పెద్ద సమస్య కాదు అసలు వాటిని లెక్కలో తీసుకోలేదు మన పితరులు అయినటువంటి వాళ్ళు మన తల్లి అయినటువంటి వాళ్ళు బైబిల్లో కొంతమంది అంత అద్భుతమైనటువంటి విషయం ఆమె అన్న దేవుని సన్నిధానంలో వేడుకుంది తన సంతోషం పరిపూర్ణమవునట్టుగా ఏం కావరో అని అన్నప్పుడు ఆమె కోరుకుంది ఆయన ఏం కోరుకుందంటే నాకు ఒక మొగపిల్లడు కావాలి నాకు ఒక మగపిల్లడు కావాలి దేవుడు అను అనుగ్రహించాడు అంత సంతోషం పరిపూర్ణము అవేటట్లుగా ఆమెకి మగపిల్లాడు అనుగ్రహించాడు ఏ ఎందుకు మగపిల్లాడు ఆ రోజులు కట్న మగపిల్లలు ఇచ్చే తెచ్చేది ఆడపిల్లలు తీసుకొచ్చేదేం లేదు కదా మగపిల్లలు తలకూర పెట్టేది లేదు కదా ఎందుకు మగపిల్లాడు కోరుకుంది అని అంటే అప్పటి పరిస్థితులు అన్ని ఉన్నాయి సేవ ఏలి ఏలి కుమారులు ఏలి సాయాజకుడుగా ఉన్నాడు కుమారులకి సరిగ్గా గద్దించి బుద్ధి చెప్పలేని పరిస్థితిలో బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు వృద్ధుడైపోయి ఉన్నాడు సేవపాడైపోయింది ఏలి ఇద్దరు కుమారులు చేసిన దుర్మార్గ జీవితాన్ని ఆ పాపిస్టి బ్రతుకును బట్టి ఇసాయిలు ప్రజలందరూ కూడా శిరోహు మందిరానికి వచ్చి ఆరాధించడం ప్రభువుని ఆరాధించడానికి బల్లిలు అర్పణలు అర్పించడానికి అసహ్యం అసహించుకున్నారంట ఆటంకంగా వాళ్ళు తయారయ్యారంట జనులు అసహించుకొని వాళ్ళు ఆగిపోయారట ప్రజలు రావటం లేదు బరులు జరగటం లేదు సేవ పాడైపోయింది మందురం కనీసం దేపం మీద నుంచే దిక్కు లేకుండా అయిపోయింది ఆరిపోయే పరిస్థితి వచ్చేసేసింది ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు దేవునికి దూరం అయిపోయి న్యాయాధిపతులు పరిపాలించిన దినాల్లో ఎవరికి వాడే ఎవడకు వాడే తమ ఇష్టానుసారంగా వెచ్చలవిడిగా వారు జీవిస్తున్న దినాలలో దేవునికి దూరమై ఆరాధనలు ఆగిపోయి పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినప్పుడు వారికి రాజు లేడు ఒక నాయకులు లేడు పద్ధతులు లేదు ఇష్టానుసారంగా విత్సలుడిగా జీవిస్తున్నప్పుడు దేవుని కోపం రగులుకుంటే సోదమ గుమ్మరొక సోదమ గుమారు అయిపోంది పరిస్థితులు అని చరిత్రను అర్థం చేసుకున్న తల్లి దేవుని గుర్త జాతి మీదకి నా ప్రజల కుటుంబం మీదకి నా సభ్య నా వారి మీదకే నా ప్రాంత ప్రజల మీదకే రాకూడదు నాశనం కాకూడదు అని తిరిగి ఆ ఆరాధనలు పునరుద్ధరించాలి అని అంటే ఏదో ఒక బిడ్డ దేవుడు పొరపాటున యువ ప్రభు అంటే ఆడబిడ్డిస్తే ఆ యాజకత్వానికి పనికి రాదు అనే ఉద్దేశం చేత నాకు నాకు ప్రత్యేకంగా మగపిల్లాడే కావాలని ఒక మగపిల్లను దేయి అని కోరుకుందండి అద్భుతంగా దేవుడు తన కృప చొప్పున ఆమె అడిగిన ఆ ఆలోచన ఆ కోరికను ఆ ఆశను ఖచ్చితంగా దేవుడికి నచ్చింది ఆయన ఓకే అని శాంక్షన్ చేశాడు కుమారుడు అనుగ్రహించాడు ఆ కుమారుడు పాడు పాలు విడిచిందాక తెంచి తీసుకొచ్చి దేవుడు సందులో సమర్పించినాక ప్రతిష్ఠించిన తర్వాత ఆ అక్కడే పడి ముఖ్యం అని ఉంది అక్కడే పడి ముఖ్యం తర్వాత మందిరంలో చిన్న చిన్నగా సంవత్సరం సంవత్సరం వస్తూ ఆ మందిర ఆ సేవకి సంబంధించిన సేవ ఉపకరణాలు పిల్లడికి బట్టలు పరిచర్య ఆహారకు సంబంధించిన వగైరా వగేరా పరిచర్యకు ఎంతో సహకరిస్తూ ఉంది కొంతమంది మేం మేము సేవకి ప్రార్థన చేస్తాంలేండి ప్రార్థన చేస్తాం అంటుంటారు ప్రార్థనలు ఉత్తిటి ప్రార్థనలు కాదు కావాల్సింది చెయ్యి చాచి సహకరించే కూడా కావాలి సేవ ఉత్తిటిగా జరగదండి సేవ జరగాలంటే ఖర్చులు ఉంటాయి సావకుడికి అలాగే దేవుని పని కొన్ని ఖర్చులు ఉంటాయి వాటి అన్నింటిని బళ్ళు బలు అప్పట్లో బలు అర్పించాలంటే బలి పశువు కావాలి కాల్సిన కట్లు కావాలి దూపం వేయాలి కావలసిన దూపం సాంబ్రాన్ని కావాలి అలాగే దీపం గించాలంటే నూనె కావాలి ఒత్తి పత్తి ఇవన్నీ కావాలి సేవ పర్ణాలు సేవకుడికి తింటాకి కట్టుకోవడానికి ఎన్నో అవసరాలు ఉంటాయి అది అవన్నీ గమనించే తల్లి నేను ఉట్టిట్టి ప్రార్థన చేసేదానిగానే ఉండకూడదు నేను ఒట్టిగా మాటలు చెప్పే వ్యక్తిగానే ఉండకూడదు నేను ప్రార్థించే వ్యక్తిగాను బిడ్డను సేవకు సమర్పించే బిడ్డ నేను దేవుని సేవకి నా సాయశక్తుల సహకరించే వ్యక్తిగాను నేను ఉండాలి అనే ఆమె ఆలోచన ఎంత గొప్ప సంతోషం కలిగిస్తుంది ఎంత గొప్ప ఉన్నతమైనటువంటిదండి ఎంతగా దేవుడు గర్వించదగినటువంటి సంతోషించదగినటువంటి విషయం అండి ఆమె జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే గొప్ప మాదిరికరమైనటువంటి తల్లి మన తల్లి అన్న ఆమె చేసిన పరిచర్య ఆమెంటది సమర్పించిన తర్వాత కుర్రాడు అక్కడే పడి మొక్కిన తర్వాత అంటే రెండో అధ్యాయము ఆ మొదటి ఒకటి రెండు వాక్యాలు మై హార్ రిజాయిస్ ఇన్ దాడ్ నా హృదయము యహోవయూ సంతోషించుచున్నది అని మాట్లాడుతుంది అంటే అప్పుడు దాకా సంతోషం లేదా దుఃఖం సంతోషం అప్పటి వరకు బాధ అనే కదా అర్థం దుఃఖం అనే కదా అర్థం విచారం అనే కదా అర్థం సంతోషం ఎప్పుడంటే తన పిల్లాడు పట్టి పిల్లోడు సేవలు సమర్పించగా ఆ పిల్లోడు సేవ మందిరంలో సేవ జరిగిస్తూ ఉండగా ప్రజలు మరలా తిరిగి వస్తూ ఆగిపోయిన ఆరాధనలు పునరుద్ధరించబడగా అది చూసి ఆ పరిచర్యలు చూసి ఆత్మీయమైన ఆరాధనలు మరలా జరుగుతున్నాయి జనాలు ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఆ విని తెలుసుకొని విపరీతంగా తండోపు తండలకు ఆరాధనలు జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆ తల్లికి ఆ తల్లికి ఎంతో సంతోషం అంటుంది నా సంతోషానికి కారణం నా తండ్రి నేను నేను నా ఆనందము మనుషులను బట్టి కాదు వస్తు పొందుకున్న వస్తువులను బట్టి కాదు వాహనాలను బట్టి కాదు ఆస్తులను బట్టి కాదు కలిగిన సంతానాన్ని బట్టి కాదు భర్తని బట్టి కాదు బంధువుని బట్టి కాదు నా సంతోషం దేవుని బట్టి దేవుని ఎందు నా హృదయము సంతోషించింది మై హార్డ్ రిచ్ జాయిస్ ఇన్ దాడ్ ప్రభువులో సంతోషించచు అన్నాను అని చెప్తుంది అనమాట మన సంతోషం ప్రభు ఎందు ప్రభువు సంతోషము మన పరిపూర్ణము కావాలి పరిపూర్ణము కావాలంటే ప్రకృతి సంబంధమైనవి లోక సంబంధమైనవి భూ సంబంధమైనవి అడిగితే ప్రయోజనము లేదు అది మన సంతోషము ప్రభువు సంతోషము మన మన సంతోషం ప్రభు పరిపూర్ణము కాదు ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టేటువంటి మన ఆశయము మన ఆలోచన ఏమిటి అని తెలియజేస్తున్నాడు నీ చిత్తం చేయటమే నా సంతోషం అనే ప్రభు అన్నారు ఏంటి ఆయన చిత్తం తెలుసుకుందాం ఆత్మల సంపాదనే ఆయన గురించి ప్రకటించాలి ప్రార్థించాలి ప్రకటించాలి బంధింపబడిన ప్రజలను విడిపించాలి అది వాళ్ళను చూసినప్పుడు ఆ ప్రజలు విడుదల పొందినప్పుడు ఆ ప్రజలు రక్షణ పొందినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుందండి ఎంతో ఆనందం కలుగుతుందండి మన జీవితాల్లో అలాంటి ఒక ఆనందము అలాంటి ఒక సంతోషం ఈ సంతోషం ఎలాంటి సంతోషం తెలుసా ఈ సంతోషం ఈ ఆనందం ఎలాంటిదో తెలుసండి నాలుగో కీర్తన ఆరు ఏడు వాక్యాలంటే వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నాకు కలిగింది అని చెప్తున్నాడు భక్తుడు ఎంత గొప్ప మాట ఈ లోకములో తిండిని బట్టి వస్తువుని బట్టి వాహనాలు బట్టి వారి ధాన్యము వారి ద్రాక్ష రసము వారికి ఉన్న సంపదను బట్టి ఎక్కువ అవటాన్ని బట్టి సంతో చాలా మంది సంతోషిస్తా ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఏంటంటే ఏదో అచీవ్ చేశానని ఏదో సాధించానని ఏదో పొందుకున్నానని ఈ సంవత్సరం పిల్లలు వాళ్ళు వచ్చినటువంటి చదువులను బట్టి లేకుంటే వాళ్ళు సంపాదించినటువంటి కప్స్ ని బట్టి లేకుంటే మెడల్స్ ను బట్టి లేకుంటే ఇంక ఏదో గిఫ్ట్స్ ని బట్టి వాళ్ళు ఆనంద ఆనందానికి అవధులు ఉండవు లేకుంటే రియల్ ఎస్టేట్ లో వాళ్ళు టార్గెట్ సాధిస్తే కనుక రీచ్ అయితే కనుక వాళ్ళకు వచ్చే ఆనందం ఎంత మాములుగా ఉంటుంది అయితే ఆ భక్తుడు అన్నాడు కదా అబే బ నా సంతోషం అక్కడ నా ఆనందం నా సంతోషానికి రేస అది కాదండి దాన్ని బట్టి నేను సంతోషించలేనండి నా ప్రభు అసలే సంతోషించదు వాటిని బట్టి ఏదో అవసరాలు తీరటం కొరకు మనం కలిగి ఉంటుందే తప్ప మనం వాటి కోసం సంతోషించే రకం కాదండి మరి దేనికోసమే అని అంటే ప్రభు అంటే దేనికోసమే ప్రజలు ఆపడేడ్ ఒక వ్యక్తి చెప్తున్న విషయం వారి ధాన్య దాక్షరసములు సంతోషించి ఆ సమృద్ధి విస్తరించిన నాటి సంతోషం అంటే అధికమైన సంతోషం ఎప్పుడంటే నేను దేవుని చెత్తము నెరవేర్చినప్పుడు నేను దేవుని యొక్క నెరవేర్చినప్పుడు దేవుని సంతోషం నా సంతోషం నాయందు పరిపాలన ఎప్పుడు అవుతుంటే ఆత్మలు రక్షించినప్పుడు ఇంకా అడుగుదాం ఇంకా ముందుకెళ్తే అపసర కార్యాలు ఎంతో అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాల్లో ఉంటుంది కదా ఆ పిలుపు సంచరించుకుంటూ ఆ అన్ని జిల్లుల మధ్య దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడే ప్రార్థించినప్పుడు అనేక స్వస్థత అనేకలు దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళు విడుదల పొందారంట దయాలు విడిపోవటం ఆ ప్రజలు స్వస్థత పొందటం అబ్బా అవన్నీ చూసినప్పుడట ఆ పట్టణాల్లో ప్రజలట మిగుల సంతోషం పొందారట ఆ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆ అన్యులైన ప్రజలు చూసినప్పుడు విడుదల కలిగినప్పుడు యేసు ప్రభులందు వారు విశ్వాసం పంపుతుంటే రక్షణ పొందుతుంటే వారిని చూసి వాళ్ళకి సంతోషం మామూలు సంతోషం కాదంటే మిగుల సంతోషం కలిగిందట మనము ఎంతమంది వెళ్ళినా ఏం చేసినా ఎంత చెందినా సరే అంటే మనం తీసుకెళ్ళినటువంటి ట్రైల్ ట్రైల్ గుడ్లు తిన్నాందుకు మనం అబ్బా ఎన్ని గుడ్లు తిన్నామండి ఈ ట్రిప్ లో అని సంతోషం కా అబ్బా ఎంజాయ్ చేసాం మంచి సేమర్స్ దగ్గర ఫోటోలు తీసుకున్నాం అది కాదు మన సంతోషం మన ఎంజాయ్మెంట్ మన ఆనందం కారణం ఒకటే ఎప్పుడు రిచ్ అవనటువంటి ఎవరు రిచ్ అవనటువంటి ప్రజలను మనము రిచ్ అవగలిగాం సంఘాలు లేనటువంటి ప్రాంతాలను మనం రీచ్ అవ్వగలిగాం వారికి స్వార్త చెప్పగలిగాం వారు ప్రార్థించినప్పుడు అంటే వారి జీవితాల్లో ఆనందం విడుదల మనం చూసి సంతోషం కలిగి అది వాటిని బట్టి మనం సంతోషించు ఉండగలిగితే ఎంతో సంతోషం ఎంత ఆనందం ప్రభు సంతోషం మన ఎందుకు పరిపూర్ణమవుతుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించేసి తపస్థల కార్యాలు పది పదిహేను అధ్యాయం పదమూడులో ఉంటది కదా పౌలు ఆ బర్నబ పెద్దలు ఆయన అపస్థుల ద్వారాను ఎరుసల్యం నుంచి అంత్యోకాయ అంత్యోకాయ ప్రాంతంలో నుంచి పంపబడినప్పుడు ఆయా ప్రాంతాలు పినీకే సమరయ్య ప్రాంతాలు తిరుక్కుంటా వాళ్ళు స్వార్థ చెప్పుకుంటూ వచ్చినప్పుడు కొంతమంది యూదులు మతపరమైనటువంటి విధానంలోనే మీకు రక్షణ కలుగుతుంది మోసే యొక్క నియమము చొప్పిన సన్నతి పొందుతున్నాయి మీకు రక్షణ అని చెప్పేసి బోధిస్తారే కాదు కాదు కదా తప్పు తప్పు అని వీళ్ళు వారితో వాదించి వారి సత్యాన్ని బోధించి వారి ప్రార్థన చేసినప్పుడు అన్యజనులు సైతము రక్షణ పొందితే ప్రభు వైపు తిరిగితే ఆ తిరిగిన సమాచారం ఆ ప్రాంత తిరుగుంటూ మళ్ళీ ఎరుసుముకు జోరు ఆ పెద్దలను ఆపోతులను కలిసి ఇక్కడ జరిగిందని చెప్పినప్పుడట వాళ్ళందరూ కలిసి ఆ మాటలు విన్నప్పుడట మహా సంతోషం కలిగిందంట వారు ఎందుకు ఎందుకు ఎందుకు అని ప్రజలు దయ్యాలు వదిలిపోయినందుకు రోగాలు తగ్గినందుకు ఆ అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూసి ఏమంటే విడుదల చూసి వాక్యము వారికి విషధపరిచినప్పుడు వాక్యము యొక్క వెలుగులో సత్యమును వారికి గ్రహించి వారి బ్రతుకులు వారి బ్రతుకులో మార్పు పొందుకొని దేవుడి వైపు తిరిగి ఉన్నారనే సంగతి ఆ వార్త ఎప్పుడైతే విన్నారో దాన్ని బట్టి అన్యజనులు కూడా ప్రభులు నమ్ముకుంటున్నారని వారు మహాదానందం పొందారంటే నా ప్రేమైన వాళ్ళారా మనము వెళుతున్నప్పుడు మన సేవ కేవలం క్రైస్తవుల మధ్య కాదు ఎందుకన నాకు మీరు ఏమన్నా అనుకోండి పుట్టుకు క్రైస్తవుల మధ్య సేవ చేయటం నాకు అంత ఇష్టం ఏంటంటే పొద్దుకోకల వాళ్ళకేసు వార్త వాళ్ళ కోసం స్వస్థతలు వాళ్ళ కోసమే ప్రార్థన ఇక ఎప్పుడు అందని వాళ్ళ సంగతి ఏంటి అసలు ఎప్పుడు స్వార్థ వినని వాళ్ళ సంగతి ఏంటి ఈ అన్ని జనాంజీలకి ఆ చివట్లో దేవుడు ఎవరు అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో వారు విగ్రహ ఆరాధనలో అనుభవాల్లో మిగిలిపోయిన వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళని టచ్ చేయాలి ఈ ఉగ్రవాదుల సంగతి ఏంటి ఈ తీవ్రవాదుల సంగతి ఏంటి ఈ నక్సైజ్ల సంగతి ఏంటి ఈ ముస్లిం పీపుల్ సంగతి ఏంటి ఏమండి యేసుని అసలు అంగీకరించని ఆ ప్రజలు ఏసు గురించి తెలియని అసలు ఇష్టపడని ప్రజల గురించి అదిగో సావైనా బ్రతికైనా సాగుటాకైనా బ్రతకటాకైనా రవి అయి అలాంటి ప్రజల మధ్య వెళ్ళి ఛాలెంజింగ్ గా చేసి ఇదిగో ఈ ప్రజలు భయానకమైన జీవితాలు జీవిస్తున్న ప్రజలు కూడా ప్రభు అనుగ్రహించే రక్షణ విడుదల వారు అనుభవిస్తున్నారు అని ఛాలెంజింగ్ గా మనము పనిచేసి చెప్పగలిగితే ఆ వాళ్ళ మధ్య వాళ్ళని రక్షణలో నడిపించగలిగితే అదిగో అక్కడ కలిగిన సంతోషం కంటే అధికమైన సంతోషం మరొకటి లేదు ఎంతకాలం నాకు తెలియదు కానీ నాకు ఒక ఆశ అలాంటి ప్రజల మధ్య ఛాలెంజింగ్ గా చేసి వారిని దేవుని కోసం సంపాదించాలి వారి యాప్ కూడా విలువైనది వారి యాప్ కూడా విలువైనటువంటిది వాళ్ళ కోసం పొద్దుగోకల ఏసు ప్రభు తెలుసు మాకు మేము పుట్టుక్రైస్తున్నాం మాకు అంతా తెలుసు అని నామక అర్థంగా బతికే వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేసేదానికంటే వాళ్ళ కోసం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ మధ్య తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఇక అనవాసంగా అక్కడ వేస్ట్ చేయడం మంచిది కాదు అనేటువంటిది నా భావన నా భావన వాళ్ళని వదిలిపెట్టమని కాదు కానీ ఆల్రెడీ ఎక్కువ మంది అక్కడ చేస్తున్నారు తక్కువ మంది ఇటు పోతున్నారు ఎవరు వెళ్ళని ఎంతకు ఇష్టపడని వేళ్ళ ప్రాంతాలను కనుగొని వెళ్ళగలిగితే ఇదే సంవత్సరము ముందెన్నడు వెళ్ళలే ముందెన్నడూ దున్నని బీడ భూముల దుండి వెళ్ళలేని వెళ్ళ ప్రాంతాలు మనం రీచ్ అయ్యి అనేకమైనటువంటి అన్య జనులు ఈ సంవత్సరం ప్రభువును అంగీకరించినట్లుగా మనం సేవ చేయగలిగితే ఈ సంవత్సరం ఇంతవరకు వెళ్ళినప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఎంతమంది బాగుపడ్డారు ఎంతమంది మేలు పొందులో మనకు తెలియదు రిజల్ట్ కానీ ఈసారి గతించిన దినాలకన్నా అధికమైనటువంటి అభిషేకం ప్రార్థన శక్తి సిద్దుపాటు కృపావ వరములు ప్రస్తుత వరం ప్రవచన వరం ఇవటన్నిటితో మనము వెళ్ళి వారికి చెప్పి అది నిజము అని మనం నిరూపించగలిగినట్టుగా ప్రార్థన చేసి వారిని విడుదల కలిగి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు వారు చూసు వారి జీవితంలో చేయగా చూసినప్పుడు ఖచ్చితంగా వారు రక్షణ పొందుతారు అలాంటి అనుభవములోనికి ఈ సంవత్సరం వెళ్ళాలి అని ఆశపడుతున్నాను అలాంటి ప్రార్థన అలాంటి అభిషేకం అలాంటి శక్తి అలాంటి కృప అలాంటి వరం నీకు నాకు మన అందరికి మన టీములో ఉన్న వారు అందరికీ దేవుడు అనుగ్రహించాలని మనం ఒక ఆశామాషగా వెళ్ళకూడదు మనం ఒక ఫైర్ తో వెళ్ళాలి మనం వెళుతున్నప్పుడే ఆ ప్రాంతాలను పరిపాలన చేస్తూ తిట్ట వేసుకుని కూర్చున్నటువంటి అవిగ్రహ సంబంధమైన శాపము దురాపల సమూహము గడగడలాడించేసి ఆ ప్రజలను విడిచిపెట్టే ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్లిపోవాలి అలాంటి ఒక అభిషేకముతో అలాంటి ఒక శక్తితో మనము వెళ్ళాలి అనేటువంటిది భక్త సింగ్ గారు అలాగే కొంతమంది అభిషెక్తులైనటువంటి వాళ్ళు పరంజోచే గారు పిఎం స్వామ్యులు గారు అలాగే రైనాడు భవన్ కే జర్సన్ గారు ఇలాంటి కొంతమంది దైవ జనులు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడట కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏంటి ఆ ప్రాంతాల్లో ఉన్న దురాపులన్నీ కూడా గడగడగడలాడించేసి అమ్మోకి మేము ఉండలేక అయిపోయాం మా కథ అయిపోయిందని చెప్పేసి అనే ప్రాంతాలు వదిలిపెట్టి ప్రజలు వదిలిపెట్టి విలువల ఆడించి పడేసి వాళ్ళు ప్రార్థన చేయగా అలాంటి అద్భుతాలు జరుగుతూ వస్తూ ఉంటాయి వైవిధ్యములు ప్రార్థించినప్పుడు ప్రజలు స్పాట్ లో పశ్చాత్తాప పొంది వాళ్ళు ప్రభుల్ని అంగీకరించేటువంటి వాళ్ళంట భక్తి సింగ జీవిత అనుభవంలో నేను విన్న కొన్ని మాటలను జ్ఞాపం చేస్తూ నా ప్రేమటువంటి అలాంటి ఒక అనుభవం అలాంటి ఒక సమర్పణ అలాంటి ఒక శక్తి భక్తి మనకి ఈ రోజుల్లో కావాలి ఈ సంవత్సరం కావాలి వచ్చే సంవత్సరం మనం బతుకుతామో సాస్తామో తెలియదు ఈ సంవత్సరంలో ఇలాంటి ఒక కృప కలిగి అనేకమైన అన్ని జనులు ప్రభు కోసం సంపాదించే అంతకు సంతోషమే ఉన్నాయి ప్రభు కోరుకోమంటున్నాడు ఏం కోరుకుంటారో మీ ఇష్టం బిజినెస్ గురించా ఆరోగ్యాల గురించా పిల్లల గురించా తల్లుల గురించా వ్యాపారాల గురించా మీరు ఏం కోరుకుంటారో మీ నేనైతే నేనైతే ఇలాంటి ఒక కృపను కావాలని కోరుకుంటున్నా ఇలాంటి ఒక అభిషేకము ఇలాంటి ఒక మంట ఇలాంటి ఒక జిజ్ఞాస వైరాగ్యం కావాలి అన్ని ఈ సంవత్సరము దేవుని రక్షణలోనికి రావాలి నడిపించాలి కోరుకుంటుంది అలాంటి కృపను నాకు మనందరికీ దేవుడు దయచేయను గాక దేవుని సంతోషం మనలో మన సంతోషం దేవుడు పరిపూర్ణము అవును గాక అలాంటి ఆలోచనతో మన ప్రభుని కోరుకుందాం ప్రభు మనకి తదాస్తు అని అనుగ్రహించును గాక అందరికీ దైవాశీర్వాంక్ యూ సార్ ప్రార్థన చేసుకుందాం ఒక పాట ప్రార్థన చేసుకుందాం సార్ రైట్ సార్ సీకటి కాలము ండే కృపకాలమునుపయోగించే చీకటి కాలము వాచు చుండే కృపకాలమునుపయోగించు తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగిరవా తలుపులు తెరచీయుండగనే విరిగిన మనసు తో సాగే దవా కాలము సమ కాలమముగానుండే సమయము సద్వినియోగించు కాలమపాయముగానుండే సమయం సద్వినియోగించు బీడూమూలదికముగా చూసి నీవో సాగిరవా బీడూ మూలది కముగా చూసి నీవో సాగిరవా చూపించు ప్రేమాార్తను చాటించు ఏసు వారికి చూపించు ప్రేమా వార్తను చాటించు చీక తలుపులు శరసీయండజనే విరిగిన మనస్సుతో సాగిరవా యముగానుందే సమయం సద్వినియోగించు ఎన్నో రాజముళీ నాడు దేవుని పనికి మూయబడే ఎన్నో రాజములినాడు దేవుని పనికి మూయబడే తెరచిన తలుపులు ఎదురుందన్ ప్రవేశిరు జ్ఞానులు తెరచిన తలుపులు ఎదురుందన్ ప్రవేశితురు జ్ఞానులు తలుపులు తెరసీయొండ మనసు తొసగివా కాలమముగనుందే సమయము సద్వినియోగించు విశ్వాసులసవా సమునా ప్రేమా ఐక్యాతలదు విశ్వాసుల సహవా సమునా ప్రేమాయ్యాత గలదు అని చేనమూలు మన మధ్య కూరవలిను అనిచే పీడి దినమూలు మన మధ్య కూరవలిను తలుపుల్లు తెరచీయోగనే విరిగి మనస్సు సాగదవా కాలమపాయము గనుందే సమయం సద్వినియోగి రానైయున్న బాధ్యతలు మన కధికము ప్రియులారా మనకు జయము కలుగుటకై వినయమున పోరాడదము మనకు జయము కలుగుటకై వినయమున పోరాడదము తలుపులు తెరచుండగనే విరిగిన మనస్సు సాగిరవా కాలమపాయముగానుండే సమయం సద్వినియోగి మాధు హృదయముల నింపు నీదు ప్రేమతో మా ప్రభువా మాదు హృదయములా నేంపు నీదు ప్రేమతో మా ప్రభువా ఇందు హిందూ దేశపువీదులలో నాద నిన్నే చటదను హిందూ దేశపువీదులలో నాదా గనే విరిగిన మనసు సాగిరవా కాలమపాయముగా నుండే సమయం సద్వినియోగించుండే సమయం సద్వినియోగించు ప్రయత్లో హలో హలో హలో హలో అందరు ఎంత మంది ఉన్నారు సార్ లైన్ లో ఇప్పుడు మనం నలుగురు నలుగురు సార్ ఐదు మంది ఉండాలి మ్యామ్ సార్ వచ్చారు కదా లెక్క తప్పు సార్ మెస్ వెరీ సారీ అయితే మనం ఒక్కొక్కరుగా ఫస్ట్ ట్రై చేద్దాం సార్ ప్రాముఖ్యంగా ఏమంటుంది కానీ ఈ మిషన్ ట్రిప్ కొరకు పద్నాలుగు పదిహేను పదహారు ఈ ట్రిప్ కొరకు దేవుడు ఆటంకాలు తొలగించి ఆ పరిస్థితుల్ని చక్కపరిచి వనరుల్ని సమకూర్చి క్షమదాయకుల ప్రయాణం దయచేసి ఈసారి మనం ప్రతిసారి ఈసారి ప్రతిసారి మనం వెళ్ళాము అని అంటే దేవుని బలమైన కార్యాలు అక్కడ జరగాలి మనం చూడాలి ప్రజలు రక్షణ పొందాలి దేవుని మహత్తరమైన కార్యాలు చూడాలి అలా రక్షణ కార్యం జరగాలి అలాగున్న దేవుడు తన ఆత్మకార్యం అభిషేకాన్ని కృపను మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థించేద్దాం ప్రస్తుత పరిస్థితులు నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఆ ఏమంటారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి అని అంటున్నారు అదే విధంగా మూడో విషయం వచ్చేసి ఈ మతపరమైనటువంటి స్వేచ్ఛ సమన్వయం ఆ మత సామరస్యం అనే దాన్ని డిస్టర్బ్ చేయడానికి రాజకీయ రంగు పులిమి కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కొరకు వారి స్వార్థపూర్వకమైనటువంటి అధికారం కొరకు ఆలోచనలతో వాళ్ళు మత కలహాలు భేదాలు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు ఏ సున్నామలు వారి ఆటంకాలు వారి ఆలోచనలన్నీ నాశనం దేవుడు సమాధానము నెమ్మదిని కలగజేయాలని దయచేసి మనం ఆ ప్రార్థనలో కూర్చు ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం ఈ ప్రాముఖ్యంగా ఈ విషయాల ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి సార్ మరి సారు చంద్రశేఖర్ సార్ మరి పాప వాళ్ళ పాప యుఎస్ వెళ్తున్నారు మ్యాక్సిమం అంతా ప్రిపేర్ అయిపోయింది జస్ట్ ఇంకా త్రీ డేస్ లో షీఈస్ గోయింగ్ టు ఫ్లై ఆమె ప్రయాణం కొరకు ఏర్పాటు కొరకు ఆమె స్టడీస్ కోసం వెళ్తా ఉంది స్టడీస్ కొరకు దాదాపుగా కొన్ని లక్షల రూపాయలతో మరి ఏమంటారు దాన్ని ఖర్చు ఖర్చుతో కొనేటువంటి చదువు కానీ తను అక్కడే చదువుతానని చెప్పి అంటాన్ని బట్టి తప్పని పరిస్థితుల్లో ఆమెను కాదనిలేక పంపిస్తా ఉన్నారు దేవుడు ఆ బిడ్డకి కాపుదాలు ఇవ్వాలని రెండు అంత డబ్బు దాదాపుగా ముప్పై ముప్పై లక్షల దాకా కావాలి దేవుడు వారికి ప్రొవైడ్ చేయాలని ఆ బిడ్డ మరి అక్కడ ఉన్నప్పుడు ఏ విధమైన టెన్షన్ లేకుండా హ్యాపీగా అప్పుల్లో వారిని తలుసుకుంటూ వారి ప్రార్థన చేస్తూ ముందు సేవలు ముందుకు సాగేటట్టుగా దేవుడు సహాయం చే వాళ్ళ కోసం ప్రార్థించాలి ఇంకా చెప్పండి సార్ ఓకే నిస్ గారు సార్ రెండు విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను సార్ క్రితంసారి మనం వెళ్ళినప్పుడు మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాము దేవుడు చాలా అద్భుతమైన కార్యం మన ద్వారా ఆ గ్రామాల్లో ఆ ప్రాంతాల్లో చేసిన అంతేకాదు మనల్ని నడిపించడంలో ఆయన యొక్క ఆత్మ ఆయన యొక్క చాలా స్పష్టంగా చూడగలిగాను మీ అందరికి కూడా తెలుసు అది ఒక భయంకరమైనటువంటి తుఫాన్ ఆ తుఫాన్ లో దేవుడు తన కార్యాన్ని తన సంకల్పాన్ని సిద్ధం చేయటం కొరకు సంకల్పించిన విషయంలో మనల్ని అద్భుతంగా దేవుడు మెలిపినాడు అక్కడ నుంచి బయలుదేరినాము సమస్తమైనటువంటి ఆటంకాలను దేవుడు లైపరుస్తూ వచ్చినాడు అవులే మనం ఇదే చూపించి వెళ్తా ఉంటే గాడ్ బస్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ అవులే త్రూవర్ అది ఎంతో గొప్ప దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఆయన చేయటానికి ఇష్టపడుతున్నారు ఎప్పుడైతే మనము విధేయత చూపి ఆయన కొరకు ఒక అడుగు ముందర వేయగలిగితే ఆయన తన యొక్క అద్భుతాలని తన యొక్క ఆశ్చర్య మనకు చూపించారు సో ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసంతో ఒక అడుగు వేయాలి మనం విశ్వాసంతో ముందలు వచ్చినప్పుడు ఆయన తన యొక్క విశ్వాసతను చూపించే దేవుడిగా అనేకసార్లు మనము మన యొక్క మానవ సంబంధమైనటువంటి ఆలోచనలు మానవ సంబంధమైనటువంటి రీజనింగ్ మానవ సంబంధమైనటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమం సక్సెస్ అయిద్దా కాదా ఒక కార్యక్రమానికి మనం లేదా ఇవన్నిట్లో కూడా బేరీజు వేసుకుంటూ ఉంటాం కానీ ఆయన కార్యాలు ఆత్మతోటి నడిపింపబడేవిగాను ఆయన చిత్తానికి ప్రసారం జరిగేవిగా ఉంటాయి కాబట్టి వెన్ ఆల్ ద వర్క్ థింగ్స్ ఫెయిల్ వర్క్ దట్ ఈస్ దేట్ వర్క్ యూ షుడ్ హ్యావ్ ఈ క్రమంలో ఈ యొక్క అందించే జీవితంలో దేవుడు మన జీవితాలను కూడా ఆత్మీయంగా విశ్వాస జీవితంలో క్రమపరచవలనని మనకు కూడా అనేక ఆత్మీయ సత్యాలని నేర్పించవలనని ఏ విధంగా ఆయన మీద ఆధారపడాలన్న ప్రతి విషయంలో ఆయన మనకు నేర్పించాలని కోరుతున్నారు కాబట్టి అట్టి నడుపుదల దేవుడు మనకి అనుగ్రహించలేదునా ఆయన పరిపూర్ణమైన చిత్తం మనకి దేవుడు బయలుపరచాలంటే నేను అంత పరిపూర్ణను కాను అంత అంత చిత్తం అడిగి తెలుసుకొని అంత కాదు కానీ యూ లాస్ట్ ద విల్ రివీల్ టు అర్స్ త్రూ సమ్ ఏదో ఒక వాక్యం ద్వారానో ఏదో ఒక సూచన ద్వారానో దేవుడు తన చిట్టాన్ని బయలుపరిచి మనకి సమాధానం చేయడానికి దేవుడు సంతిబ్దంగా ఉన్నాడు అయితే ఈ యొక్క ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభు పాదాలు కొట్టుకొని మనం గోజాడవలసినటువంటి స్థితి అయ్యా మమ్మల్ని వెళ్ళమంటారా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళమంటారు ఎలా వెళ్ళమంటారు ఎవరెవరు వెళ్ళాలి ఎట్లా మీరు వాడుకోవాలనుకుంటున్నారు విశ్వాసం యొక్క క్రియ మనం చేయడానికి శుద్ధిపడాలి అన్నిటికంటే ముఖ్యంగా పూర్తిగా ఆయన మీద ఆధారపడి దేనికైనా నేను సిద్ధం అనేటటువంటి తెచ్చినప్పుడు దేవుడు మనకి ఆయన యొక్క సిక్తాన్ని బయలుపరిచే దేవుడుగా మనం అందరం కూడా భారం కలిగి ఆయన పాదాలు పట్టుకుందాం అడుగుదాం ఆయన లేకుండా మనం పోయి ఆయన నడుపుదల లేకుండా మనం చేస్తే దాని ద్వారా ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు దాని కేవలం ఒక వ్యర్థమైనటువంటి ఎక్ససైజ్ మాత్రమే కేవలం ఆయాసరంగా ఉంటుంది కానీ ప్రభు మనతో ఇచ్చినప్పుడు ఆయన మనతో వెళ్ళినప్పుడు ఆనందదాయకమైనటువంటి విషయం మొట్టమొదట మన జీవితాలని సెక్ చేసుకుందాం మన యొక్క తలంపులు ఆలోచనలు క్రియలను సరి చేసుకుందాం సమర్పించబడి మరి ఒకసారి ఆయన వైపు చూసినప్పుడు ఆయన బహుబా క్షణించి మన ఇట్లా చెప్పే దేవుడిగా ఉంటున్నాం కాబట్టి లేటెస్ట్ కాన్సీక్రెట్ లుక్ టు ద లాడ్ కన్నా తన జీవితంలో కలిగినటువంటి దెస్ట్ పార్ట్ ఆఫ్ తర్ లైఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ praise be to the lord amen and uh, she could able to see a journey yes what is asking today the best part of our life the amen. best part of our time the best part of things amen to the lord and he wanted to multiply that into a journey so but devuni yok chuddam devuni yok sangamlo devuni yok రాజ్యానికి సంబంధించినటువంటి కొరతని అన్న చూడగలిగింది ఈ రోజు దేవుడు నన్ను కూడా ఏర్పాటు చేసుకుంది రాజ్యానికి సంబంధించినటువంటి పనిలో ఉన్నటువంటి కొరత ఆ కొరత కొరత మనం నిలబడాలి ఆ కొరతను మనము పూర్తి చేసేవారంగా ఉండాలి ఆ అట్టి ఆ హృదయాలు అట్టి తలంపులు ట్టి ఆత్మకరమైనటువంటి నడుపుదల సభు మనకి చూపించాలి ఈ షుడ్ పిట్టింపు గ్యాప్ ఆ గ్యాప్ కొరకు మనల్ని ఏ విధాలు చేసుకున్నది ఏష గ్రంథంలో ప్రభువాక్యం ఏమంశాలు వస్తుందంటే ఆ జోగుతున్న వారిని అంటే మరణం కోసం మరణం మరణం కొరకు జోగుతున్న వారిని నీవు రక్షించవా అది రక్షించినట్టు విమర్శించాలి మన యొక్క పరిచర్య అదే విడుదలకు సంబంధించిన పరిచర్య ఆ యొక్క ఆ యొక్క చీకటి ఆ యొక్క శత్రువు మధ్య ఆయన వెలుగుని తీసుకెళ్లాల ఆయన వాక్యం తలుపుత వెలుగు కలిగిన అని కాబట్టి ఆయన వోక్యమని ధరించుకొని మనం వెళ్ళినప్పుడు ది ఆర్ ద పీపుల్ హూ ఆర్ లైటనింగ్ విత్ దార్క్ మనం మనము పనిచేసేది బాహ్య సంబంధమైనటువంటి విషయాలతో కాదు బాహ్య సంబంధమైన మనుషులతో కాదు కానీ ఈ యొక్క దురాత్మలో శక్తులకు సంబంధించినటువంటి యొక్క దాంట్లో మనం పనిచేస్తున్నాం మనం ఏం పనిచేస్తున్నామో ఆ యొక్క విలువ ఆ యొక్క ఆ యొక్క శక్తి మనకు తెలియదు కానీ అది చీకటి సామ్రాజ్యాల్ని తదిలించేవిగాను దాని పునాదుల్ని ఉనికించేవిగా ఉంది అంటే గొప్ప పరిచయం దేవుడు మన జీవితాల్లో అమ్మ పెట్టినాడు అటువంటి జీవితాల్లో మనం కలిగి ఉండవాలని కోరుతున్నాడు కాబట్టి ఇటువంటి ఫలంతులు కలిగిన వారమే ప్రభుకాస్ అనేదిలోకి వెళ్దాం ఇంకెవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి ఈ క్రమంలో దీ గో ఇన్ ఓకే సార్ ఎవరు మూవ్ అవట్లేదు రాదు చేసుకుందా సార్ ఎవరైనా ఉన్నారా యూ వాంట్ షేర్ ఎనీథింగ్ ఎక్కడ వరకు కంటిన్యూ చేయండి అన్న చెప్పాడు స్టార్ట్ ప్రయర్ ఫ్రమ్ యుల్ స్టార్ట్ ప్రయర్ ఫ్రమ్ యువర్మ ఈ రాత్రి సమయంలో ఈ దానికర సమయం బట్టి నీకు ఎంతో వదనాలు నీ వాక్యాన్ని బట్టి వదనాలు శ్రేష్టమైన నీ వాక్యము నాయన మామల్ని తృప్తిపరచేది మాకు ఆహారము మా శరీరానికి బలము మా ఆత్మకి బలము తండ్రి నేను నీ నీ ద్రాక్ష అయోగ్యులుగా ఉన్నాం తండ్రి పాలు తండ్రి నన్న ఆవరణం బయట ఉన్నాం ప్రభా ఆవరణ పిలిచారు మమ్మల్ని తండ్రి నీకు ఎంతో వందనాలు నీకే సూత్రం తెలుస్తున్నాం నీ తోటలో పనిచేయటానికి అయ్యా తండ్రి నేను ఖాళీగా ఉన్నవారా తండ్రి సొంత గీత పూర్తిగా అయ్యా ఎవరు మమ్మల్ని పనికి పెట్టుకోలేదు తండ్రి అయ్యా ఆఖరి దాకా ఆఖరి క్షణంలో కూడా వచ్చి మీరు తండ్రి చూసి అయ్యా తండ్రి రా అయ్యా రండి నా పొలంలో పనిచేయండి అని దయచూపించిన గొప్ప దేవుడుగా ఉన్నావు తండ్రి ఆయన ఇంకను అయ్యా ఇదిగో ఏది సరైందో నేను చెప్పి ఆఖరిస్తే ఆఖరికి వచ్చిన వాడికి ఇచ్చావు అయ్యా నువ్వు ఉన్నావు ప్రభా తండ్రి ఆయన ఎవరో తనకి పెట్టుకుని తండ్రి తనకి మా ప్రభా తండ్రి ఆయన ఇంత గోభ చూపించావు మా మీద తండ్రి నాయన నీకు ఇంత గొప్పది తండ్రి ఆయన ప్రభావానికి ఏ వందనాలు నీకు సుఖలు చేస్తున్నావు తండ్రి నీ ఆవరణలో పనిచేయటానికి అయ్యా తండ్రి ఇచ్చే యోగ్యత నువ్వే ప్రభావ నువ్వే ఆ యోగ్యత ఇచ్చేవాడు ఉన్నావు పిలిచావు నువ్వే పనికి పెట్టుకున్నావు నువ్వే జీతం ఇచ్చావు అయ్యా తండ్రి నాయన ఏది నాది కాదు ప్రభావ ఏది మాది కాదు ప్రభావ తండ్రి నాయన నువ్వు మమ్మల్ని ఎదుర్పరుచుకున్నావు నువ్వే మాకు పని ఎదివు అయ్యా తండ్రి ఏ రకంగా కూడా తండ్రి అత్యయించడానికి ఒక్కటి గోడలు లేదు తండ్రి ఆయన ఇంత దేవుడుగా ఉన్నావు తండ్రి ఇంత గొప్ప తండ్రి ఆయన నీ ఆవరణంలో పనిచేయటం ఎంత సంతోషం ఆ సంతోషము మిక్కి గొప్ప సంతోషం ప్రభు అయ్యా తండ్రి నేను ఎలాంటి సంతోషం అంటే అయ్యా అన్న ఆరాధించిన సంతోషం లాంటి సంతోషం శోభ తండ్రి నిజంగా తండ్రి కుమారుడు కలిగినంత సంతోషము అయ్యా అందుకే అన్న ఇదిగో నీ కుమారుడు ఇది ఒక కుమారుని ఇచ్చాను మీకు ఆయన భుజము మీద అయ్యా రాజ్యం ఉండునని అయ్యా తండ్రి నిజమే ఆయన నీ భుజాల మీద తండ్రి రాజ్యం నీ భుజాల మీద ఉన్నారు శోభ తండ్రి నేను అలాంటి రాజు అలాంటి కుమారుడు తండ్రి ఆయన మాకు తండ్రి అలాంటి ఆయన్ని అక్షకుడిగా అంగీకరించి ఆయన సువార్తని ఇదిగో ప్రభా భూ తండ్రి నేను విగంసల వరకు పోయి అయాని ప్రకటించడి అని చెప్పారు తండ్రి ఆయన ఆజ్ఞ ఇచ్చారు ప్రభా తండ్రి కాని మా సొంత జ్ఞానము మా సొంత తెలివి తనిఖీ రాదు ప్రభా నువ్వు చెప్పాలి తండ్రి పిలవాల నువ్వు పోవనాల ప్రభా తండ్రి ఆయన నువ్వు పిలిచి మాకు చూపిస్తే కాని అయా శిష్యుల్ని కలిసి మీరు ఏ రకంగా అయితే ఇద్దరిద్దరుగా పంపించారు మీరు తండ్రి వెళ్ళండి అని చెప్పి అయ్యా నేను కోసం ప్రార్థన చేస్తాను వెళ్ళండి అని చెప్పి అధికారం ఇచ్చి వాళ్ళకి తండ్రి నేను ఆత్మనిచ్చి అయ్యా ఇదిగో దయ్యాలు వెళ్ళగొట్టడానికి అయా స్వస్థపరచడానికి నీ రాజ్య సువార్త చెప్పడానికి వాళ్ళకి అధికారం ఇవ్వందే వాళ్ళు చేయలేరు బాబా నువ్వు ఇచ్చావు కాబట్టి వాళ్ళు చేశారు అలాంటిదే బాబా తండ్రి ఈ రోజు తండ్రి మీ చిత్తం మాకు స్పష్టంగా బయలుదరచబడాలి ఎక్కడికి పోవాలా తండ్రి నేనా ఎప్పుడు పోవాలా ఎలాగ పోవాలా తండ్రి నేను ప్రతి ఒకటి అయా తండ్రి నేను మీరు మాకు తండ్రి ఓపెన్ గేట్ చూపించాలి ప్రభావ ఓపెన్ డోర్ చూపించాలా తండ్రి నేను రక్షణ ప్రణాళికలు ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ లోకం కోసం ప్రార్థించలేదు మీరు అయ్యా మా కోసం ప్రార్థన మీరు అయ్యా మా కోసం ప్రార్థన చేసి మేము ఎవరికి సువార్త చెప్పబోతున్నామో వాళ్ళ కోసం ప్రార్థన చేశారు మీరు తండ్రి ఎంత చక్కగా మీరు చెప్పారు ప్రభా తండ్రి ఆయన మీరు చేసిన ప్రార్థన తండ్రి ఈ రోజుకి అయ్యా తండ్రి నిత్యత్వం వరకు అయ్యా వచ్చినంత వరకు ప్రభావ ఆ ప్రార్థన నిలకడగా ఉంటది ప్రభావ తండ్రి మా కోసం ప్రార్థన చేశావు మేము ఎవరికైతే ప్రా వాళ్ళ కోసం ప్రార్థన చేశావు ఎవరికి రక్షణ ప్రణాళికలు ఉన్నారో అయ్యా వాళ్ళ కోసం ప్రార్థన చేశారు ప్రభా అయ్యా తండ్రి దనానికి వదనాలు తండ్రి అలాంటివారు నీ ప్రణాళికలు ఉన్న వారి కోసమే నేను పోవాలి ప్రభా వాళ్ళకి చెప్పడానికి ప్రభావ సహాయం చేయండి వాళ్ళని సన్నిధిలో తీసుకురావడానికి తండ్రి ఇంకా నా గొర్రెలు ఉన్నాయి నా మందలోకి రావాల్సిన గొర్రెలు ఉన్నాయి అని చెప్పారు ప్రభా తండ్రి నేను ఆ గొర్రెల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఈ గ్రూప్ తండ్రి ఈ తారీఖుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నేను చిత్తం మాకు తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి నేనా ప్రభా మార్గం సరళం చేసి ఇదిగో లాస్ట్ టైం మీరు ఏ రకంగా సహాయం చేశారు తుఫాన్ నుంచి తీసుకొని వెళ్లారు అయ్యా తండ్రి తుఫాన్ అవతల ఏమీ లేదు ప్రభావం తుఫాన్ మమ్మల్ని భయపెడించేదిగా ఆలోచించలోచింప చేసేట్టుగా ఉన్నింది ప్రభావం తండ్రి అలా కానీ లేదు మీరు తండ్రి నేనా మా ఆలోచనకి అతీతంగా అయ్యా తండ్రి నన్న మా విశ్వాసానికి ప్రభా తి మా పిలుపుకి తగినట్లుగా ప్రభా మీరు మార్గం సరళం చేసి అయ్యా చూపించి మా విశ్వాసాన్ని అధికం చేశారు మా తండ్రి మా ఆలోచనలు అధికం చేశారు ప్రభా ఎన్ని ఆటంకాలు ప్రభా అన్ని ఆటంకాలు బండి ఆటంకం వచ్చింది అయినా నువ్వు వదలలేదు ప్రభానికి అయ్యా తండ్రి నాని దాసులు అందరినీ వాడుకున్నారు సేవకులను సిద్ధపరిచారు ప్రభా అదే మనసు కలిగిన వారిని సిద్ధపరిచారు తండ్రి లైక్ మైండెడ్ నిబా సిద్ధపరిచేది వాన తీసుకొని వెళ్ళి తండ్రి నా ఇదిగో ప్రభా ఇవన్నీ ఆటోలో పోయి ప్రభావన్ని చేయటానికి ఎంత భయంకరమైన రోడ్ సరే ప్రభా ఆ బండి పాడవలేదు తండ్రి నేను ప్రభా ఆటో టైర్ పంక్చర్ కాలేదు ప్రభా ఎంత గొప్పగా సహాయం చేశారు ప్రభా తి గొప్పగా నడిపించి తీసుకుని వచ్చేస్తా బట్ అంతట్లో ప్రభా అచ్చిన మందులు ఏవైనాయో మాకు తెలవదు కాని ఒకటి మాకు తెలుసు అయా తండ్రి ప్రతి ఒక్కటి మీరు దీవించారని అయా తీసుకున్న వాళ్ళందరూ అయా తండ్రి జీవించబడినట్లు అయా ఎవరైతే వ్యతిరేకించారో తీసుకోలేదో వాళ్ళ కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా తండ్రి ప్రభా తండ్రి తనని వాళ్ళు చేసేయారు ప్రభా ఎరగకే వాళ్ళు చేసారు ప్రభా అయినా రక్షకుడు అయిన కుమారుడు అయితే ఆ రోజు వాళ్ళు సిలివేసే వాళ్ళు కాదు కదా ప్రాబాజు తండ్రి వాళ్ళు తెలవకే చేశారు ప్రాబా అయినా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేసేవు క్షమించమని చెప్పావు తండ్రి దగ్గర వేడుకున్నావు తండ్రి నిజం ప్రభా తండ్రి నిన్న ఈ ప్రజలు ఎవరికి వ్యతిరేకించేదో తీసుకోలేదు తండ్రి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి తండ్రి యాద సూచించమని ప్రార్థిస్తున్నాం ప్రభావి ప్రణాళికలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయ్యా జారిపోకూడదు ప్రభా తండ్రి ఏ ఒక్కరు జారిపోకూడదు దొంగ ఆ దొంగ ఎరటినైతే చనిపోతూ అని సరే ప్రభా నీ వైపు చూసి అయ్యా నన్ను జ్ఞాపం చేసుకుని రాజ్యంలో చెప్పినట్టుగా ప్రభా తండ్రి అలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరు తండ్రి కన్నా ఇవో కేవలం ఇదే కాదు ప్రభా తండ్రి కన్నా మేము స్థలాలే కాదు మేము చేసిన స్థలాలే కాదు కానీ ఈవెన్ నేను చేయని స్థలాలు ప్రభుత్వా తండ్రి అది హాస్పిటల్లో కానీ కరస్లో గానీ తండ్రి ఉన్న ప్రజలు ఎవరైతే చనిపోతూ ఉన్నవారు తండ్రి నీ వైపు చూసి అయా తండ్రి అయా రాజ్యం జ్ఞాపకం చేసుకుని ఆ చిన్న ప్రార్థన చేసినాడలా చేసుకోమని ప్రతినిలా ఆడుకుంటున్నాం ప్రభుత్వం యక్షగాడు దగ్గర చేసిన పరిస్థితి అయ్యా భిక్షగా ఇచ్చిన కొంచెం భోజనం ప్రభుత్వ పూట భోజనమే ప్రభు అది వాళ్ళకి అయ్యా వాళ్ళకి ఏమాత్రం ఆకలి తీరుస్తుంది ప్రభు మళ్ళీ మళ్ళీ ఆకలి వేస్తుంది ప్రభు వాళ్ళకి తండ్రి అలాంటి ఆహారం ప్రతి ఇచ్చి అండు మాటలు అయా ప్రేమిస్తున్నాడా ప్రభు అని ఆయన ప్రేమిస్తున్నాడయ నిన్ను అని చెప్పి చెప్పడానికి ఇచ్చిన రూపాన్ని బట్టి ఎంతో వందనాలు అయ్యా అనాథ ప్రయా తల్లి తల్లిదండ్రులేని పిల్లల దగ్గరికి వెళ్ళి అయా తండ్రి అయా అయ్యా ప్రేమిస్తున్నాడు చిన్న చిన్న కొద్ది కొద్దిగా అయ్యా శరీరాహారం ఉండదు ఇలా ఇలా ఇది కేవలం ఆయన ప్రేమ చూపించేమని చూపించాడు భోజనం ఎంత అయ్యా ఒక పూట భోజనం ఎంత పాట ఎంత పాటు ప్రభు చూపించావు అయ్యా హృదయాన్ని కాకే ప్రోఫ్ నమ్ముతున్నావు తండ్రి వాళ్ళ మనసులు నమ్ముతున్నాం స్వభావం తండ్రి ప్రతి వెంచర్ ప్రతి అడుగు తండ్రి ఒకరికి నీ నీ ప్రేమను కనపరచడానికి ఒకవేళ చిన్న పెన్నే కావచ్చు ప్రభా తండ్రి నేను ఒక చిన్న పెన్సిలే కావచ్చు లేకపోతే చిన్న చాక్లెట్ కావచ్చు కాని ప్రభా తండ్రి నేను వాళ్ళ హృదయాన్ని తాకినట్లుగా ఇది మాట చెప్పడానికి మాకు ఇచ్చేసి కానీ వదనాలు వస్తుంది అయ్యా అట్టు పండులు కొనుక్కున్న దగ్గర ఆ స్త్రీలు విన్నారు మాటలు విన్నారు రెండు మాటలు విన్నారు అయ్యా అయ్యా రెండయ్యా మాట్లాడండి మా దగ్గరికి రెండయ్యా అన్నారు అయ్యా తండ్రి అయినా ఇలాంటి మాటలు ప్రభావ తండ్రి నీ జీవం కల నా మాటలు కాదు మా మాటలు కాదు ప్రభా మా ప్రయత్నం కాదు నువ్వు అయ్యా మాట్లాడుతున్న వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్న తండ్రి అయినా సహాయం చేశావు ప్రభా నీ పదనాలు ఇవన్నీ పరిచర్లు ప్రభా తండ్రి అతండీ మాకు అర్థం అవుతుంది ఆఖరి దినాల్లో ఉన్నావు ప్రభా తండ్రి కాలం గడిచిపోతుంది ప్రభా తండ్రి ఇంకా ప్రభా ఎన్నో అవకాశాలు నేను కోల్పోయాను ఎన్నో అవకాశాలు కోల్పోయాం ప్రభా మా పనుల్లో కోల్పోయాం మా ఉద్యోగాల్లో కోల్పోయాం మా ఉద్యోగానికి ఎక్కువ మా సెలవులు లేక తండ్రి ఎన్నో విషయాల్లో ప్రభా ఆలోచించి అయ్యా ఎన్నో రకాలుగా వీలుంటేనే చేసాం ప్రభా తండ్రి గాని అయ్యా తండ్రి కాలం ఎంతో స్ట్రిక్ గా వెళ్ళిపోతుంది జారిపోతుంది ప్రభా అహాయం చేయండి అయ్యా నీ సువాల్తో ప్రకటించడానికి వచ్చినాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇట్టి కృపని మాకు అందరికీ నిండుగా తెచ్చేయండి దాంట్లో ఉత్సవ ఆనందము మాకు తండ్రి ఆహారం వల్ల కాదు మా సంపద వల్ల కాదు మా తండ్రి మా పంట పొలం వల్ల కాదు తండ్రి మా జీతాల వల్ల కాదు మా ఇదేని వల్ల సంతోషం పెంచకూడదు ఆ సంతోషం మిక్కెలి గొప్పగా ఉన్నట్లుగా దాంట్లో మేము ఆనందించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తుంది అందరు బట్టి ఉన్నారు రాష్టర్ బట్టి తండ్రి మని శివాసు గారి బట్టి తండ్రి నా చంద్రవె గారి బట్టి రవీని బట్టి బ్రదర్ చంద్రశేఖర్ గారి కుమార్తె తండ్రి నేను బయటకు వెళ్తుంది ఆయా మీరే సహాయం చేయండి తండ్రి నేను కాస్ట్ పడి ఎక్కువ మంచి చదువుకోవాలని ఆశ తీసుకున్నాను తండ్రి నీ కృప నిండుగా వేచేయమని ప్రార్థిస్తున్నాను ఆ రీతిలో తండ్రి ఆయనని రాసిన ప్రభావం తండ్రి మా మధ్య మంచి తండ్రి ప్రోత్సాహ పాత్ర మా మధ్య ఉంచినందుకు ఎంతో ప్రభా తండ్రి ఆ బ్రదర్ ఎఫ్రాహిము తండ్రి ఇంకా ప్రభావ తండ్రి ఆ ఆ ఒక్కొక్కరిని మీరు న్యాసం చేసుకుంటారు బ్రదర్ విజయ్ న్యాసం చేసుకోండి తండ్రి ఆయన త్రూ పరిశుధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవా కృపాసత సంపూర్ణ జీవంబల తండ్రి నీకు వందాలేశ పరిశుద్ధుడ ఈ గడిచిన కాలం అంతా ప్రభావం సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకుని ప్రభావ మమ్మల్ని సజీవ నిలబెట్టుకున్నారు నైనా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినాయన దినానికి ప్రభావ నూతనమైన కృపను మాకు అనుకరించినారు దాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ నీకే కృతజ్ఞతలు నీకే మహిమ కనుక ప్రభావిని సమర్పించుకుంటానైనా గొప్ప దేవా నీకు వన్నాలేసా థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ ప్రభావ ఇక దినం ఎంతో మంది చూడలేనారు ప్రభాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించినయన మీరు మమ్మల్ని కాచి కాపాడునారు ప్రభావ గడిచిన కాలం అంతా ప్రభావెంతో భయంకరమైన పరిస్థితులు ఉంటుండే కానీ ప్రభావ ఆ ఉగ్రత నుంచి ప్రభావి మమ్మల్ని కాపాడనారు ప్రభా ఆ తెగుళ్ళు నుంచి మమ్మల్ని కాపాడనారు ప్రభా కేవలం అది మీ కృప నీకు వందాలేసయ్యా గొప్ప దైవానికి వందాలేసూ జీసస్ థ్యాంక్ యూ ప్రభావ గొప్ప దైవానికి స్తోత్రం నైనా మమ్మల్ని ఎంతగా ప్రేమించినాయన నీకు వందాలేసయ్యా గొప్ప దేవ ఇక రాత్రి కాల సమయంలో ప్రభావ మీకు సంధ్యలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందాలేసా మీ గడిచిన కాలంలో ప్రభావ పోయిన నా తను ఎన్నో ప్రాంతాల్లో మీరు నడిపించినారు ప్రభా అక్కడ విశేషమైన కార్యాలు మీరు చేసినారు ప్రభ మాకందరికి ప్రభా ఒక అనుభవం మాకు అనుగ్రహించిన మీకు వందలు ఇస్తా తిరిగి ప్రభా ఇంకొక ప్రాంతం వెళ్ళాలని తీర్మానించుకున్నాం ప్రభా ఎందుకంటే ప్రభా తీర్మానం ప్రభా మీ తీర్మానించుకుంటే దాన్ని మీరు స్థిరపచ్చేదేడు ప్రభావ అదే వాసు ప్రభా కీర్తలంగా ముప్పై తొమ్మిది ముప్పై ఏడో అధ్యాయంలో ఉంది ప్రభా ఇరవై మూడో కాబట్టి ఏసు ప్రభా మేము తీర్మానించుకుంటాం ప్రభా మా నడకను మీరు స్థిరపచ్చని ప్రాదిష్టం గొప్పదేవా ఇసుక ప్రభావ మీరు శిష్యులతో మీరు మాట్లాడారు ప్రభావ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శివార్త ప్రకటించమన్నారు అనేకులు శిష్యులుగా చేయమన్నారు ప్రభావ కాబట్టి మేము తీర్మానించుకున్నాం ఆ రీతిలో చేయాలని ప్రభావ మా తీర్మానం మీరు ఆశ్రవదించమని మా అడుగులు మీరు స్థిరపరచండి మీ వాక్యాన్ని సిద్ధపరచని ప్రభావ బిడలకనైనా మీకు పరిశుభారణ నడిపి అనుగ్రహించాలని ప్రార్థిస్తాం ప్రతి చీకటి శక్తులు అందరితర దురాత్మని ప్రతి డీటెయిల్ గర్దిస్తున్నా ప్ర మీరు ఆటంకపరచడానికి ఏ క్రీస్తున్నాడో మీకు ఆజ్ఞాపిస్తున్నా ప్రభావ మీ నెల్లు ప్రాంతం అంతట్లో ప్రభుత్వం గొప్ప విజయం తెచ్చి విశేషమైన అద్భుతాలు మీరు జరిగించండి ఆ పట్టణంలో ప్రభావ ఆ గ్రామాలలో ప్రభు మిగులు సంతోషం కలగాల ప్రతి ఒక్క బిడ తట్టు ఏసు క్రీస్తు ప్రభా మీ తట్టు ఆకర్షింపబడాల ప్రభావ నాయన ఏసు ప్రభావంటి విశేషమైన కార్యం మీరు చేయను ప్రభావ నా దేవ యేసు ప్రభుని తీర్మానించుకున్నాం ప్రభావ మీరు మనం నడిపించమని ప్రార్థిస్తాం గొప్ప దేవానికి వర్ణాలి నా దేవా నా ప్రభావ ఒక్కడ కావాలని వార్త చెప్తుంది ప్రభా ఇండివిజువల్ గా ప్రభావం ఒక ఒక దశ వచ్చినప్పుడు ఇండివిజువల్ గా వెళ్ళిపోవాలి ప్రభా నా దేవా శిష్యుల కాలంలో అపుస్తుల కాలంలో ప్రభావ నైనా శిష్యులంతా ఒకటే ప్రాంతాల్లో కూర్చొని ప్రార్థన చేసిండ్రు ఒక అంత్యక ఆశుల ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తివార్త ప్రకటించినట్టు ప్రభావ కానీ ప్రభా వచ్చి ప్రవశించిండు ఎరిశరులో గొప్ప కరువు అప్పుడు వెళ్ళిపోయిన ప్రభావ ప్రపంచం అంతా శిష్యుల ప్రభా ఆయన వాళ్ళు విశేషమైన అద్భుతాలు చేసినారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఖానానికి వెళ్ళిపోయి తి ఆయన ఆ టైమ్ లో మేముంటున్నాం ఎందుకంటే ఇది శ్రమల కాలం ప్రభావ బహు భయంకరమైన శ్రమల కాలం ఈ సంవత్సరం ఎంత భయంకరంగా శ్రమలు ఉంటే మీరు మాకు చూపించినారు ప్రభా ఇది జరగబోతున్న త్వరలో కాబట్టి ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా మేము జీవించాలా ప్రభావ ఎందుకంటే మీకు ఈ లోకమే నాశనం కాబోతుంది త్వరలో దీని పతనం కాబోతుంది దీని స్థితి ప్రభావ అంతం దగ్గర ప్రభావా కాబట్టి ఈ లోకంలో మమ్మల్ని పెట్టినారు మీరు ఒక పని కొరకు ప్రభావ అది మీరు సంపూర్ణంగా పుల్పిల్ చేసుకోవాలా మా అందరి జీవితాలలో మీచినాక చిన్న తలాంతులు మీ మహిమార్థమే మేము వాడుకోవాలా ప్రభావ విశేషంగా ప్రభావ మీ కొరకు మేము జీవించాలా ప్రభావ అనేకులు ప్రభావ ఏసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలా ప్రతి ఒక్కరు ప్రభావ ఏసుక్రీస్తున్న భావం పొందుకోవాలా ప్రతి ఒక్క బిడ మీకు సెలవు తట్టు ఆ తలవరి సెల్ మీరు ప్రేమించినారు మమ్మల్ని అందరినీ ప్రభావ ఓ ప్రతి ఒక్కరి కొరకు ప్రభావ రక్తాన్ని కాచినారు పాప క్షమాపణ మీలోనే ఉంది ప్రభా అనే సత్యం ప్రభావం ప్రకటించాలా ఓ ప్రభావ మీ సమ్ముఖంలో మేము మీ వాక్యం ప్రకటించాలా ప్రభావ అనేకులు ప్రభావ మీ వాక్యం తట్టు ఆకర్షింపబడాలా ఆ సిలువుతో ఆకర్షింపబడాల ప్రభావ ప్రతి ఒక్క నా సిరువు దగ్గర మేము తీసుకొని రావాల ప్రభావ మీరే మాకు సహాయకం మీరే మాకు మార్గం మీరే సత్యం మీరే జీవం సమస్తం మీరే నాకు ప్రభానికి వన్నాడు గొప్ప దైవానికి స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ మైటీ గాడ్ అలూయ్య నడిపించమని ప్రార్థిస్తాం ఆయన యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారో ప్రభు మీరే మాకు బయలుపరచండి మాతో మాట్లాడారు ప్రభావ ఆయన యేసు ప్రభు మేమైతే మీరు తీర్మానించుకున్నాం ప్రభా నాకండి కాబట్టి ప్రభావ మీరు ఏ రీతిగా నడిపిస్తే మేము పోతాం ప్రభావ ఎందుకంటే సమస్తం మీకు సాధ్యం కాబట్టి ప్రభా మీ మీద మీ భారం వేస్తున్నాం మార్గం చూపించండి మార్గం నడిపించండి సరళం చేయని ప్రభావ ద్వారాలు తెరవని ప్రభావ ఓది ఒక పరిస్థితులంతా మీరు తారుమార్చిన ప్రభావ దృశ్య శక్తులు మీరు గర్దించని ఆయన ఆ ప్రాంతాల్లో సమాధానం కలగాల ఓ ప్రభావ తన అనేక ప్రభావ రక్షణ పొందాలా ప్రభావ అద్భుతాలు రోగులు స్వస్థ తిరిగి లేవాలా ప్రభా ఆయన వేస్తే ప్రభావ రోగాలు తిన వాళ్ళు బయటకు రావాలా ఆ స్వస్థత పొందాలా నేను మైమపరచాలా ప్రభా విశేషమైన కార్యాల మీరు చేయని ప్రభావ నా దేవా హిస్ ప్రభావ తని మీరు మా ద్వారా జరిగించని ప్రభావ నీకు అన్నాను ప్రభావ దేని ఇష్యూలు మేము భయపడని ప్రభావ నేను ఇష్యూలు మేము చింతించం ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆత్మ పిరికితన ఆత్మ కాదు ప్రభావ తండ్రి ఇస్తు ప్రభా మీరు ఇచ్చిన ఆత్మ మీ ఆత్మ మాకు అనుగ్రీంచినారు ఓ ప్రభా లైకి ఆత్మ కాదు ప్రభావ పరిశుధాత్మాభిషేకం మీ ఆత్మను మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి ప్రభా మేము భయపడానికి వీలేదు ప్రభా ఇలాంటి డీమెంట్స్ ఉన్నా గానీ మేము భయపడము ఎందుకంటే ప్రభావ మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ప్రభా ప్రతి దశలో మా పక్షంగా ఉన్నారు మీరు మాతో పాటు ఉన్నారు ప్రభా తండ్రి నీకు వందాలేస్తాయి విశ్వాసంతో మేము అడుగులేస్తున్నాం మీరు స్థిరపరచండి మీరు బలపరచండి ప్రభావ తండ్రి నీకు వందాలేస్తే ప్రభావ యోషివ ప్రార్థన చేసేది ఆ సూర్యచంద్ర ఆగిపోయినాయి ప్రభావ కాబట్టి మా ప్రార్థన మీరు ప్రార్థన చేస్తారు దుశశక్తులని పారిపోవాలా ప్రభావ పరిస్థితులన్నీ తారుమారు కావాలా మాకు వ్యతిరేక ఉన్న తారుమారు కావాలా ప్రభా మీ నామం మయమపరచబడాల ఇలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించమిన గొప్ప దైవానికి వందాలేస మీకే స్త్రుతులు సోతాలు అర్పించుకోవడం మీ పేరే తెలియని ప్రజలు ఉన్నారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది నలుమూల గ్రామాలలో ప్రభావ ఆ ప్రజలు ప్రభావ తనకి అదృశ్య శక్తులతో పీడింపబడుతున్నారు బాబా రైతాని బంధకళాలు వాళ్ళు పడి ఉన్నారు ఇంకా పడి ఉన్నారు బాబా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ప్రభావా ఇలాంటి ప్రాంతాలు ఇంకా ఈ లోకంలో ఎందు మాకు తెలియదు కానీ ప్రవ్వ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రభా మాకు ఎక్కడ లేని వేదన పట్టుకుంది ప్రభా ఎందుకంటే ప్రభా వాళ్ళ కోసం కూడా ప్రభావ మీ రక్తాన్ని కాచినారు ప్రతి ప్రాంతంలో మీ శిలో మీ శిలో దర్శనం మాకు చూపించినారు ఆ టైంలో ప్రభా ఒక ప్రాంతాల్లో కాబట్టి మీ ప్రేమ ఎంతగా ఉంది ఆ బిడలపైన మేము చూస్తున్నాం ప్రభా అయినా నీకు వందా ప్రభా గొప్ప దేవాస్ మీ ప్రేమను ఎవరు తెలియపరుస్తారు నా ప్రేమను ఎవరు వాళ్ళకి చెప్తారని అన్నారు మేం చెప్తాం ప్రభా మేమందరం తండ్రి లోకము ఉగ్రతతో నిండుకుంది భయంకరంగా ప్రభా ప్రపంచం అంతా ఒక పక్క నుంచి నాశనం బాబోతుంది ప్రభా ఓ ప్రభా దుషక్తులు మొత్తం ఏకమైపోయేవా ఈ భయంకరంగా చిత్రపరేసిన గవర్నమెంట్ సైన్ ఫెయిల్ అయిపోయిన ప్రభావ అంత గలివి ఉంది లోకం ఇది మీ రాక చూసిన ప్రభావ రెండు వేల నేను చూపించినది ఒక విషయాలు కాబట్టి ఇది మా కాలంలో ఎన్ని టైమ్ లో జరుగుతుంది బోహాటంగా కాబట్టి మేము మా అంతం ఈ లోకపు అంతం దగ్గర అయిపోయిన మా ఇమోచనల్ జరిగింది చాలా దగ్గరగా ఉంది చూస్తున్నాం మీ ఆక చాలా దగ్గరలో ఉండే ప్రభావం చూస్తున్నాం చూచిన అనిపిస్తానే ప్రభా ప్రతి ప్రవచనం నెరవేరుతుంది ఆ టైంలోనే ఉంటున్నాం మమ్మల్ని పెట్టిన లోకంలో కాబట్టి ప్రభా మీ చిత్తం ఏమైందో మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభావ సర్వలోకాలకి వెళ్ళి తువార్త ప్రకటించాలా మీరు వాకి దగ్గర మాట్లాడిన వరకు మీరు ఏది అడగలేదు ఇప్పుడు మీరు అడగమన్నారు ఇప్పుడు మేము అడుగుతున్నాం ప్రభా నైనా మమ్మల్ని అభిషేకించి మీ సేవ వాడుకోండి మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ పోతాం ప్రభావ భయపడం అనుమానించం చింతించాం ప్రభా తల్లి సమస్తం ప్రభా ఆ రోజు శిష్యుడు అంబడించినారు మించిపెట్టి అంబడించినారు ఒక దశ వచ్చినప్పుడు ప్రవ్వా నువ్వు సమస్త విడిచిపెట్టాల్సిందే ప్రవ్వా కాబట్టి ప్రవ్వా మేము అరితో తీర్మానించుకుని ముందుకు పోవాలా అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ఈ కాలంలో ప్రవ్వా సాధ్యమైతే ఏర్పరిచే సైత వాడు పడేడానికి కూడా ఉన్నాడు ప్రభావ వాడు కొంచున్నాడు ప్రవ్వా మనుషులు ఎట్ట పడగట్టాలని వాళ్ళు ఎట్ట దూరాలని ఎట్ట వాళ్ళని పతనం చేయడం వాడు పూనుకున్నాడు ప్రవ్వ కాబట్టి ప్రభావం చూపించినారు వాడి కుయీత్తుల నుంచి మేము ఎట్టుకోవాలని ప్రవ్వ మీరు సహాయపడమని ప్రార్థమైన సైతం కుయత్తులు మీరు ఆయన ఇస్తే ప్రభావేసి ప్రతి ప్లాన్ తారుమారు కావాల ప్రభావ ఎందుకంటే మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రతి క్షణం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా వాత్య రూపంగా కళల ద్వారా దర్శన తలంపుల ద్వారా ప్రభావ మీ ఆత్మ ద్వారా ప్రేరేతల చేత మేము నడిపిస్తున్నారు దాన్ని నీకు వణాలి ప్రతి క్షణం ప్రతి దశలో మీకు అంగీకారంగా ఆయన మీకు పరిశుద్ధంగా జీవించాలా ఈ లోకంలో ప్రభావ ఎంత పరిస్థితులు ఉన్నా గానీ ప్రభావ ఎన్ని సేవలున్నా గానీ ప్రభా ఒకటి జయించి ముందుకు సాగిపోవాలా ప్రభావ ఎందుకంటే పాతని పొందనగాని కొత్తని పొందన ప్రతి ఒక్కరి బిడ్డ శ్రమలుగుండారు ప్రభు ఒకరు కూడా ప్రభావ ఆయన సుఖ జీవితం అనుభవించలేదు ప్రతి ఒక్కరికి శ్రమను పొందిన వాళ్లే ప్రభావ మా సోదరులు మా పితరులు మా పూర్వీకులు వాళ్ళంతా సవ శ్రమలుగు వాళ్ళే ప్రభావ మీ రాజ్యాన్ని పొందుకున్నారు మీ మహిమలో ప్రవేశించినారు ప్రభా కాబట్టి మాకు కూడా శ్రమలో తప్పవు ప్రభావ మీ లోకం వచ్చినా మీ శ్రమ పొందినారు మహిమలో మహిమలో ప్రభావ మీరు ప్రవేశించినారు ఆ విధాన్ని మీరు మాకు చూపించినారు ప్రభా కాబట్టి ప్రభావ మీ అనేకులు మీ మహిమలకు మీరు తీసుకొని రావాలా ఒకనొక దినం ప్రవ్వా గొప్ప పంట తీసుకొని మీ శరీరికి మేము రావాలా ఓ ప్రభా అక్క పంటను మేము పనులు మోసుకొని తీసుకొని రావాలి మీ స్నే ప్రభా అక్క ద్వారంలో ఆ పనులక రాజ్యంలో మేము అడుగు పెట్టాలా గొర్రె పిల్లలతో పాటు మేము అలాంటి ఆత్మీయమైన జీవితం అలాంటి సేవా జీవితంలో మిమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తాం అయినా నా దేవన ప్రభావ మీరు అక్కడి తొరగం ప్రభావం సిద్ధపడాలా అన్ని పిల్లలను సిద్ధపరచాలా ఆత్మల కొడుకు మీ కన్నీరు విచ్చి మేము ప్రార్థించాలా దివారాతులు మేము ప్రార్థించాలా ప్రభావ ఈ లోకాధితమైన పనులను అలిసిపోతున్న మమ్మల్ని క్షణించమని ప్రార్థిస్తాం సంపులవు సాగిపోవాలా ప్రభావా గడిచిన కాలం చాలు ప్రభావ ఇక మీద ఆ రీతి ఈ సంవత్సరం అంతా సేవ మేము అందరం చేయాలా ప్రభావ మేము తీర్మానించుకుంటున్నాం ప్రవా అలా లు సమస్య ఘనత మహిమ నీకే ప్రభావా తండ్రి మీరు ఎట్లా నడిపిస్తున్న పోతా మీరే మాకు మార్గం చూపించండి ప్రార్థనలు మీరు కనిపెట్టుకోవాలా ప్రభావ తండ్రిని సాయకరమని ప్రార్థిస్తున్నాం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలను దీవించండి నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకునే ప్రభా ప్రతి చీకర్ శిక్తి అందరికీ గర్దిస్తున్నా ప్రతి కుటుంబి కంచి వేయ ప్రభావాలో గెలుతులుగా ప్రభావ మీకు కంచే మా కుటుంబంలో చుట్టూ వేయమంత ఆదిష్టం ఏ దుష్టుడు కూడా ఆ కుటుంబం ముట్టడానికి వీలు మీరు కంచేసింది కాచి కాపాడండి వాడు మమ్మల్ని ఏం చేయలేకపో మా కుటుంబాన్ని పడవాడు గద్దించడానికి ఆదిష్టం ఆయన ఆటంకాలు పెడుతున్నవాడు ఎన్నో ఆటంకాలు తల్లి ప్రతి మానవ తలంపు మీరు బంధించమని ప్రార్థిస్తాం మీకు తలంపులు దైవ తలంపు దైవ జ్ఞానం చెప్పి ముందుకు పోవాలా సహాయపడమని ప్రార్థిస్తాం ఆయన నా తల్లి ఆ రీతిక ప్రభావ చంద్రశేఖర్ గారి మీద కాక మీరు బలపరచేడు ప్రభావ ఆఫీస్ లో మీరు తోడుండండి ఆ సహాయపడమని ప్రార్థిస్తాం తన యొక్క పాప ప్రభావ యూఎస్ఎల్ తెలుగు ప్రభావ ప్రయాణం అంత మీరు సాయపడ నడిపించండి అవి అగ్నికరించలేని ప్రభావ నూతనమైన అభిషేకం దీండి ైత శక్తిని గర్థించమని ఆదిష్టమైన ప్రయాణం తోడండి అక్కడ సౌద్యులుగా తోడు మీ కాపులో మీ వినికిలో పెడని భద్రపరచుకోండి గొప్ప సాక్షిగా స్థలాల్లో నిలబెట్టుకోమంట ఆదిష్టమైన నూతనంగా మీరు అభిషక్తి సేవలో వాడుకోండి ప్రభావ నా దేవ నా ప్రభావ నీకు వన్స ప్రయాణం నా తల్లి ప్లానింగ్ చేసుకుని ప్రభు మీరే తెలియపరచండి మాచ్చే ప్రతి తలంపు మీద ఉండని కాక ఏసుక్రీస్తున్నాము హరల్ మీలాంటి మనసు మీలాంటి హృదయాన్ని అనుగ్రహించి ఇది ఎట్లా చేయాలని మీరు ప్రభా మీకే అక్క చెప్తున్నాం ప్రభా మీరే నడిపించండి ఈ గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలు మీరు బలపరిచాను ప్రభా మరోసారి మీ కృపల్ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు నడిపించండి ప్రభావ ఆటంకాలు కొట్టివెళ్ళండి ప్రభావ ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు పోవాలా అలాంటి శిష్యులు వెళ్ళిపోయినారు ప్రభా ఒక్కరో మీరు పంపించినారు ఈ రోజు కూడా మమ్మల్ని పంపిస్తున్నారు ప్రభా ప్రాంతాలకి మీరు మమ్మల్ని అభిషేకించి వాడుకొని ఈ మీటింగ్ అంతటా మీరే మహిమనందం ఈ వాక్యం ప్రభావ మా రోజులు మేము భద్రపరచుకోండి ప్రభావ నీ కొడుకు మేము ప్రయాసపడిపోవాలా ముందుకు సాగిపోవాలా ఎక్కడ నుంచి ఒక దశ నుంచి ఒక దశ ముందుకు పోతే ఉండాల ప్రేవా జీతం మమ్మల్ని అందరినీ నడిపించి నామానికి ప్రేమ తెచ్చుకోమని అక్కడి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఈ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి గారు గారు సార్ సార్ సార్ గ్రామం అందని ఊరు ఉండలేకూడదు సంగములే నిగమ అసలుండలేకూడదు సువార్త అందని ఊరు ఉండలేకూడదు gangamule ne gramam asalu ndane kodadu ide ide ide, ide na laksham ide ide ide, ide, ide na ashayo ందని ఊరు ఉండనే కూడదు సంఘము లేని క్రామం అసలుండనే కూడదు ఈ లక్ష్య సాధనలో నే లక్ష పెట్టను నా ప్రాణం సి అనుమోచు సమలు సహించు చూక్ష సాధనలో లక్ష్య పెట్టను నా ప్రాణ శిలు అనుమోచు సమలు సహించు సగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను సెదను మును ముందుకు చాటెదను శుభవార్తను స్వాతని ఊరు వందనే కొడదు ని గ్రామో అసలుండదు పస్తులైనా ఉంటాగాని ప్రభుని సేవను విడువను నేను నిందలైనా మోస్తాగాని నీతిని ఎప్పుడు విడువను నేను స్తులైనా ఉంటాగానే ప్రభుని సేవను మరువను నేను నిందలైనా మోస్తాగాని నీతిని ఎప్పుడు విడువను నేను సాగేదను మును ముందుకు చాటెదను శుభవాతను తాగదను మును ముందుకు చాటెదను సుభవార్తను స్వాతందని ఊరు ఉండనే కూడదు సంఘములే నిమూ అసలుండనే కూడదు సురాజు ముందుగా సాగిపో చుండగా అండగా తానుండగా కొండగా నా కుందగా ఏరాజు ముందుగా సాగిపో అండగా తానుందగా కొండగా నాకుందగా సాగదను మును ముందుకు శుభవార్తను సాగేదను మును ముందుకు సాటేదను శుభవార్తను suata andani <Sings> uru undane kodadu sangamule ne gramam asal undane kodadu ide ide ide na lakshya ide ide I de na sayo, I de, I de, I de na laksham, I de, I de, I de na sayo, Suatamdani Guru. ఉండనే కూడదు సంఘము లేని గ్రామం అసలుండదు అల్లెంచండి ప్రశ్న ప్రభాని కోందు నమ్మదైన దేవ కరికర పూజ ఎంత గొప్ప దేవుడు ఎందుకు ఎవరికి కొరగా నిమ్మ ఎవరికి పనికి మా జీవితాలు మీరు ఎన్నుకున్నారు దగ్గరికి మా కర్మ మా తరరాత్రులు ఎలా ఉండిపోయినాయి అని అనుకుని నిరాశాజనకమైన పరిస్థితుల్లో జీవితాన్ని వెళ్ళపుచ్చుతున్నారు మా కర్మను కృపగా మార్చి నిరాశ నిస్పృహలో మాకు నిరీక్షను ఇచ్చి మాకు తోడుగా ఉండే మా ముందు నువ్వు నడుస్తూ ఉంటే పోతే మా అంత దౌర్భాగ్యులు ఇంకే ఉండాలను ఇత్తగా ఇంతగా మీ జీవితాన్ని త్యాగం చేసి మా కొరకు వాళ్ళు బ్రతికించి రక్షించి దేవదూతలు కూడా చేయడానికి అధికారం అవకాశం లేనటువంటి నీ సేవని ఎందుకు పనికి దాన్ని మంటి ఘట్టములైన మాకు మమ్మల్ని నమ్మదగిన వారు అయినప్పటికీ నమ్మి మాకు అప్పగించారు ఏమిస్తే అంత చేస్తే ఎవడం తీర్చుకోగల ఉన్నాయి కదా మా దగ్గర ఏముంది మాదంటూ మీకు ఇవ్వడానికి మీరు ఇవ్వడం తీర్చుకోవడానికి పొడిగించిన ఆయుష్ తినారు నీ కొరకు ధైర్యంగా పనిచేయడానికి సహాయం మా ఆకలి మా దాహం మా ఆశ మా ఆనందం కేవలం మీరు చెప్తున్నారు ఖచ్చితం నశించిపోయిన ఆత్మ సంపాదించు ముందు కాళ్ళు ఉన్న ప్రజలను అవి ఉండేటట్లుగా సహాయం చేయటం దాసులు ప్రార్థన చేసినట్లు నేను బయట ఉన్నవాళ్ళు ఎవరు బొమ్మలు పనులు పిలవలే ఎవరు బొమ్మలు పట్టించుకోలే మొమ్మలు పిలిచి పనులు పెట్టుకున్నాం ఎప్పటించో పని చేస్తున్న వాళ్ళకి సమానంగా ఊర్లో వచ్చినటువంటి మాకు అదే చేతి నుంచి నీ ఉద్దేశాలు ఎంత గొప్పదైన నీ కృపా బాహుళెంత గొప్పది నాయన నీ ఆలోచనలు ఎంత గంభీరం నీ ప్రేమకు నీ జాలికి నీ దయకి నీ కరుణ కటాచానికి అందులో ఏమని వర్ణించగలమ్మా బ్రతుకులు ఎక్కడ సరిపోతే నేను బ్రతానికి నీ ప్రేమను అర్థం చేసుకోవడమో వర్ణించలేము బాబా సవైనా రేవైనా నీవనే నీ కోసమని బ్రతుకుతో పనిచేయడానికి సహాయించి చేతులైన కొన్ని ఆత్మలు ఈ కోసం సంపాదించడానికి మీ రాజ్యం నిర్మాణం కోసం ప్రతిఫలం ఆశించకుండా పదవులు ఆశించకుండా అస్తుల అంతస్తులు పేరు ఖ్యాతి ఆశించకుండా ఈ కోసం పనిచేయడానికి మాకు సహాయం చేయాల మీట గొప్పలు కాదు బలవంతులు గరులు కాదు మాకన్నా గొప్ప గొప్పలు సమర్పణతో అడుగులు ముందుకు కొంతకాలం అయిన తర్వాత పడిపోయారు అడ్రస్ లేకుండా పోయారు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు కేవలం వారి దురా వారి స్వార్థపూర్తమైన స్వార్థ చింతనే వారు కట్టిన హృదయా అలా అమ్మా కాకుండా ఎక్కడ ఎప్పుడు మరి ఏ ఉత్సలో వాళ్ళు మేము సహాయం చేయండి స్థితిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పడిపోకున్నాము నిలబెట్టండి ఆయన నిలబడ్డవాడు పడిపోకుండా జాగ్రత్త పడమని వాక్యం చదివిస్తున్నట్టుగా సహాయం చేయండి ప్రభుత్వం పెంచండి ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాం గతంలో వెళ్ళినటువంటి ప్రాంతాలు ప్రజలు నీ మాటలు విన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ఈ మాటలు మేము వినలేదని చెప్పినప్పుడు ఎంత బాధ అనిపించింది అయ్యా ఏ నాకు ఏదో ప్రభువు చెప్పలేదని రేపు పద్దు ముందు నిలబడ్డప్పుడు అనుగడుతున్నాయి అలా వెనకబడ్డ వాళ్ళు అలా నెగ్లెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు తిరస్కారం ముందు ప్రజలు విలువేయబడ్డ ప్రజలు మరవబడ్డ ప్రజలు ఎవరైతే వాళ్ళ దగ్గరికి నన్ను మమ్మల్ని పంపించండి ఆయన ఎంత భారమైనా మమ్మల్ని పంపించండి ఆయన వారికి మొక్కల పని ప్రేమను పంచండి ఆయన అయినా చేసొచ్చిన చెప్పిన సువార్థ చూపిన ప్రేమ పంచిన మందులు వారి జీవితంలో ఉపయోగకరంగా ఉంది అదన్ని కూడా వారి రక్షణకు దోహద పడినట్టుగా సహాయం చేయండి మీ వెలుగుని మీ రక్షణ వారు కనులార చూసి జీవితంలో అనుభవించడానికి సహాయం చేయండి ప్రభావిత ఎన్నో ప్రతికూలత్వల మధ్య అనుకూలతలు పరిస్థితులు అనుకూల పరిచయం నడిపించారు జయమిచ్చారు శిష్యులు బయలుదేరినప్పుడు ప్రయాణం మొదలు తుఫాను రేగింది అది చూసిన దేవుడు మీరు వారితో కూడా ఉన్నారు మధ్యలోనే తుఫాన్ ఆగిపోయింది అద్దరికి వెళ్లిన తర్వాత బలమైన పని జరిగింది అక్కడ గొప్ప విడుదల కలిగింది గొప్ప రక్షణ ఆ సహోదరుడు పొందుకోగలిగారు గ్రహచయ ఆ సహోదరుడు ప్రాంతం అంతా ప్రాంతమంతా కూడా సుమార్తె ప్రకటించడానికి ఆ ట్రిప్పు మేము ప్రయాణాల ప్రతికూలతల మధ్య నిరుత్సాహ నిరుత్సాహం మధ్య మా ప్రభు నిరాశల మధ్య అయ్యా మా మధ్య మా తండ్రి మా నిర్ణయాలు మార్చుకోకుండా అడుగులు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి మీ కార్యం చేయని మీరు మా ముందు నడుస్తున్నారు మాకు జిస్తారు ఎప్పుడు మమ్మల్ని ప్రభు అవమానపరిచే దేవుడు కాదు వదిలిపెట్టే దేవుడు కాదు మాతో కూడా ఉన్న దేవుడు మా కష్టములో మా కష్టములు మాతో ఉన్న దేవుడు మమ్మల్ని అర్థం చేస్తున్న దేవుడు మమ్మల్ని విడిపించిన దేవుడు మమ్మల్ని రక్షించిన దేవుడు మా ప్రాణాలకు వచ్చిన భయమేమి లేదని భరోసా ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రం మీకు కృతజ్ఞతలు ప్రభా అయ్యా అయ్యా నీకు వందనాలు చూడ ప్రభా కొంతవరకు సహకరించాడు కానీ మమ్మల్ని అయ్యా అయ్యా ని కొన్నిసార్లు ఎదురు తిరిగి మమ్మల్ని బాధ పెట్టాడు నమస్కారం కోవిడ్ నైన్టీన్ అన్లాక్ అతను నిన్ను మనసుతో నిన్ను వెంబడించినట్లు యోషు ఒక్కలే వెంబడించినట్లుగా నీ పని ఆ వ్యర్థమైనటువంటి అలవాట్లు ఆలోచనలు మాది నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహోదరుడి కుటుంబాన్ని మీరు దీవించినట్టు అర్థం చేస్తున్నా వంద అదే విధంగా ప్రభుత్వ శ్రీపురు ఆదిలాబాద్ డిస్టిక్ కొరకు ఆ మండలం అవుతుంది ఆ గ్రామాలన్నింటి మండలం మొత్తం మీద దాదాపుగా ఎనభై ఎనభై ఐదు గ్రామాల్లో ఒక చర్చ్ లేదు ఒక పాస్టర్ లేడు నాయన ఈ అక్కడ కూడా ఒకసారి మేము వెళ్లి విజిట్ చేసి ఆ ప్రాంతాల స్వార్థ ప్రకటించి ఆ సహో అక్కడ సేవ చేసినటువంటి సహోదరుని మిషనరీని మా ప్రభుత్వం రావడానికి మీరు కృప చూపించండి ప్రభుత్వం అలాగే ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలను వెదికి తెలుసుకొని వెళ్ళి నీ పని చేయడానికి మాకు ద్వారాలు తెరవండి పరిస్థితులను అనుకూలపరచండి నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించి నడిపించండి ప్రభుత్వం ప్రత్యేకంగా మా ప్రభుత్వం మా టీంలో ఉన్నటువంటి మా ప్రియులందరినీ పేరు పేరున చేసుకొని ప్రార్థన చేస్తున్నాం ఎఫ్ఐఎంఆర్ బట్టి మీకు అందునా కొన్ని అన్ని వార్య కారణాలను బట్టి వారు కలుసుకోలేకపోయారు క్షమించండి మా తండ్రి మా కృప వారిని మీరు దర్శించి దీవించండి వాడుకోనండి సామాన్ గారిని బట్టి వందున్నారు వారిని మా ప్రభ మీద తండ్రి మీ చక్కని మీ మాట వారి నోట్లో ఉంచారు ఏ ప్రజకైనా చక్కగా అర్థం వారికి మా ప్రభుత్వ ఈ ప్రేమను ఈ స్వార్థను వారికి పంచగైన కోపం ఇచ్చారు తండ్రి అది రామకు తలపడానికి సహాయం ఇంకా నూనె బలమైన అభిషేకము జ్ఞానము మీ కృపను మీ ఆరోగ్యమును మా తండ్రి ఈ పని చేయటానికి కావలసినటువంటి సమయము వెసులుబాటును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఏ విధమైన ఆటంకాలు లేకుండా రాకుండా కృప చూపించండి మా తల్లి పని చేసుకోవాలి అతన్ని ఆ పనికి ఆటంకం లేకుండా మీ పనికి ఆటంకం లేకుండా మీరు వెసులుబాటు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాన్ని దీవించండి అదేవిధంగా మాస్కర్ సార్ కృప జ్ఞాపకం చేసుకుని కలికరించండి కృప దాసులు మా ప్రపంచ మనసు నీ పని కొరకు పేదల కొరకు అతన్ని మా తల్లి భారం కలిగి వారు వంతు వారు ఏం చేయాలో అది చేయడానికి ముందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ధైర్యంగా ప్రప నత్తండి మా దగ్గర ఏం లేదు మేము ఏమి చేయలేము ఏం చేయగలము అనుకుని ఉన్నప్పుడు ఈ సమయంలో మనం కొంతమందికి సహాయం చేస్తే బాగుంటుంది ఫాస్టర్ గారు అని ఆ ఆలోచన వారికి వచ్చింది వారు మొదలు పెట్టారు అది ప్రారంభం తండ్రి అనేక మందికి సహాయం చేయడానికి అది మా ప్రభా దోహదపడింది వారికి ఇచ్చిన భారం బట్టి నీకు వందనాలు వారిని కుటుంబాన్ని బిజినెస్ ని స్టాఫ్ ని మీరు బ్లెస్ చేయండి మీరు బ్లెస్ చేయండి వనరులు అనుగ్రహించండి బిజినెస్ ఇంకా దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నా రవిని మా సహోదరుడు తండ్రి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ఏదో నేర్చుకోవాలని ఏదో చేయాలని ఏదో మా ప్రపరకు నీ తోటలో పనిచేసి కొన్ని ఆత్మలను సంపాదించాలని ఏ విధంగా సేవ చేయాలనేటువంటి గొప్ప జిజ్ఞాస అది మేం పెట్టేది కాదు నాయన మీరు పెట్టేది నాయన మీరు అనుగ్రహిస్తే తప్ప ఒక వ్యక్తి పట్ల మీరు ప్రణాళిక కలిగి ఉంటే తప్ప అది రాదు నాయన ఇచ్చినందుకు మీకు వందనాలు మాతో పాటు మా సహోదరుని వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రం వరంగల్ మన ప్రభాస్ సండే వెళ్ళి గొప్ప పరిచయం చేసి వచ్చారు చాలా సంతోషం వారిని అగ్ని మన ప్రభా కేందరినీ జ్ఞాపం చేసుకుని దీవించి ప్లస్ చేయండి మహిమ మీకే ప్రభుత్వానికి అక్కడ తెచ్చండి నీ కుమారుని పని కోసం వెళుతున్నప్పుడు పని నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయండి నేను దేవుడు పని చేశాను ఆర్ ఆర్థికంగా ఇబ్బంది పడతాననే పరిస్థితి నీ ఉండకూడదు ఆయన ఇంకా ఎక్కువ పనులు రావడానికి కాంట్రాక్ట్ రావడానికి ఇంకా ఎక్కువ పనులకి పంజు పెంచడానికి కుమారుడికి సహాయం చేయాలి ఎక్కువ నీ పనులు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం చక్రవర్తి కనిపెట్టి ఎంతో ఆశ ఆసక్తి దేవుని సేవ అంటే ఏది కూడా లెక్క చేయకుండా మంచి మనసు ఇచ్చారు అందులో పెట్టి ఆ మా ప్రభావ ఆశని బట్టి భారాన్ని బట్టి మతడి నీకు పొందనాలండి నాయన నీ కుమారుని నీ పనికి ఎప్పుడైతే నీ పని అడుగులు వేస్తున్నాడో సాతాను భయంకరంగా జల్లిస్తున్నాడు భయంకరంగా శోధిస్తున్నాడు భయంకరంగా టాచ్ పెడుతున్నాడు అవన్నీ లెక్క చేయకుండా నా దేవుడు నాతో ఉన్నాడు నన్ను ఎవడు ఏమి చేయలేడు అనేటువంటి ఒక భరోసా ఒక ధైర్యం ఒక నిర్భరం నా తండ్రి ఒక ధైర్యంతో అడుగు ముందుకు వేయడానికి నీ మహిమ కోసం వాడబానికి గొప్ప పని సహాయం చేయండి మా తండ్రి పాప ఒకవేళ ప్రపన్న తండ్రి సరదాగా ఏమన్నా కుమారుని మాట్లాడితే ఆయన నొచ్చుకోకుండా ఆయన పాజిటివ్ గా అలాగే మేము హ్యాపీగా మా తల్లి ప్రభుత్వ మా సహవాసాన్ని మా బంధాలని మేము కొనసాగించడానికి ప్రభు చూపించిన తండ్రి ప్రభుత్వం మా తండ్రి మేమందరం మా ప్రప పుట్టిన బిడలను కానప్పటికీ ఒక రక్తంలో కడగబడ్డటువంటి బిడలు కుటుంబ సభ్యులు అన్నదమ్ములుగా మేమందరం కలిసి ఏ భేదము తేడాలు లేకుండా సమానంగా మా ప్రభు తండ్రి మా ప్రప పనిచేసి కలిసి మనసులు కలిపి పంచడానికి మా తండ్రి శరీరాలను గుంపులు గుంపులుగా కలపచ్చు కానీ మనసులు కలపలేము కానీ మా అందరి మనసులు మీరు కలిపారు ఒకే మనసు మనస్తత్వం లేని వారిని ఒక పేజీ మీరు తీసుకొని వచ్చారు అలా వాడుకుంటారు బట్టి మీరు స్తోత్రం ప్రత్యేకంగా మా ప్రియులు మా పొప మా అందరికి పెద్దగా ఆదరణగా అతన్ని ధైర్యం మంచి ప్రభుత్వత వరకు ఇచ్చిన తలాంతరం బట్టి అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు మాతో పంచుకుంటూ ప్రోత్సాహకరమైనటువంటి ప్రియులు చంద్రశేఖర్ సార్ని బట్టి ఉన్నవాళ్ళు వారిని కుటుంబాన్ని జీవించండి కుటుంబం అంత ఉన్నారు మా తండ్రి అలా వారిని విధానం బట్టి స్తోత్రం ప్రభు చూపించండి మరి కుమార్తె మా ప్రభుత్వ మరి పద్నాలుగు తారీఖు నైట్ బయలుదేరి వెళ్తుందిగా అతని దూర దేశం ఆయన ఎవరు లేరు మీరున్నారని నమ్మకు ధైర్యం నిబ్రం దయచేసి మా ప్రభుత్వాన్ని తోడుగా ఉంచండి అన్నిటి విషయంలో ఇప్పటివరకు ఏర్పాట్ల సహాయం చేశారు మరి మిగిలిన విషయంలో కూడా సహాయం చేయండి వీటిని ప్రయోటంగా చేరేంత వరకు కాపుతాయిన తర్వాత ఆ స్టడీస్ లో కూడా క్రోభ తన భవిష్యత్తు నినామానికి మా ప్రభుత్వ మరి అనేకులకి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉన్నట్లుగా మా బిడ్డలు ఎదిగి దేవుడికి దేశానికి ఉపయోగపడేటువంటి వాళ్ళుగా ఉంటే అంత మించి సంతోషం మాకు ఇంకేం లేదని అయినా సహాయం చేసి రూప మా ప్రయాణం మిషన్ ట్రిప్ పద్నాలుగు పద పదహారు ఈ మిషన్ ట్రిప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ ఏమైందో ఎక్కడికి మీరు నడిపించదలుస్తున్నారు మీ కొరకు మేము ఎదురుచేస్తున్నాం మీ చిత్తాన్ని మీరు స్థిరపరచండి నెరవేర్చండి జరిగించండి ఆదరించి ఆశ్రయించి మా ఇంట్ పొందండి ఉద్ధరించి ఇంకా విజయం బట్టి ప్రార్థన చేస్తున్నాం మా ప్రప సహోదరుడు కలుసుకోలేకపోయాడు తరపున పరిస్థితులు బట్టి తన వైఫ్ మా ప్రభాపరీ కోసం ఉంది కావాల్సిన రక్త పుష్టిని మా ప్రభావ ఆరోగ్యం శక్తిని రైచేండి బీపీ నార్మల్ గా ఉంచండి సుఖమైన అనుగ్రహించండి కృప సూపించండి ఏ విధమైన టెన్షన్ ఎవరికి లేకుండా కృప చూపించండి మీ దగ్గర చూసి మేము అందరం సంతోషించి కృతించలేని బాధ్యం మా అందరికి ప్రసాదించండి మా అతండ్రి అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాం ఇల్లు కోసం ప్రార్థన చేస్తాం మీ చిత్తం అయితే ప్రపంచండి అది వారితో మీరు మాట్లాడి మరి మా ప్రభుత్వం అనుకూలమైన ధరకు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము కృపజించండి ఏదైనా మీరే ఇవ్వాల్సిందే మీ ద్వారా మాకు రావాల్సిందేనాయన మీరే మీ చిత్తము జరిగించి మహిం పొందమని ప్రార్థన చేస్తూ ఏసు ప్రశస్తమైన నామలు ఇంకా మిగిలిన వారు ఇంకా ఎవరైనా మర్చి ఉన్నాము మరణించండి కార్యం చేయండి ఏసునామాలు గొప్ప జయమనుగ్రహించండి ఈసారి మేము వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిన బలమైన అభిషేకంతో గొప్ప విడుదల అక్కడ చూడాలి గొప్ప రక్షణ చూడాలి కార్యాలు చూడాలి ఆ రేపు స్వస్థత పొందుట మేము చూడాలి మా అలాంటి అభిషేకం అలాంటి ప్రార్థన అలాంటి శక్తి అలాంటి భక్తి అలాంటి కృప వరం ఒక అనుగ్రహించడం మేము మాట్లాడుతున్నప్పుడే ప్రజల్లో మార్పు విడుదల కార్యము జరుగును గాక కార్యం చేసి మరీ తెచ్చుకోండి ఏస్తున్నాము ఈ రోజు జయమిచ్చినందుకు వనరాలు తెలియజేస్తూ ప్రార్థించేసి అడుగు ఏస్తున్నామరుకుంటున్నాం తండ్రి చంద్రశేఖర్ సార్ వచ్చారా సార్ లేదు సార్ చేస్తా ఉన్నారు సార్ చేస్తుంటే అవ్వట్లేదు డ్రాప్ అయిపోతుంది పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధరా ప్రేమ ప్రియా పట్ల గుప్తండ్రి ఎస్ మనకి ఎంతో ఇదిగో గుర్తుపెట్టినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో పెట్టబడినటువంటి భారాన్ని బట్టి మీకు ఎంతో ప్రభా అయా గమ్యాన్ని నడిపించే దేవుడు మీకు ఎంతో వందన్నారు ప్రభా ఇదిగో గత అన్ని రోజుల్లో ప్రభా అయా ముఖ్యమైన ప్రభా అనేక సందర్భాల్లో ప్రభా అయా మేము పరిచయం నిమిత్తం ఎన్నో సార్లు వెళ్ళినప్పటికీ ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటన్నిటి నుంచి విజయాన్ని అనుగ్రహించారు తండ్రి ముఖ్యంగా ప్రభా అయా గుడిసనే ప్రాంతానికి వెహికల్ వేసుకుని వెళ్తుండగా బండి ఆగిపోయినప్పుడు ప్రభా అందరం కలిసి ప్రభా ప్రార్థన చేయగా మీరు కార్యం చేశారు గమ్యానికి మళ్లీ క్షేమంగా తిరిగి తీసుకుని వచ్చారు తండ్రి ప్రభా మొన్న దినానికి కూడా ప్రభా మరి ఆ పోయినప్పుడు కూడా ప్రభా అయ్యా మీరు క్షేమంకరంగా ఇంటికి ప్రభా అందరినీ తీసుకెళ్లారు మీ స్వార్థ పరిచర్లు ఎటువంటి లేకుండా ప్రభా మమ్మల్ని అందరూ ఉంచారు తండ్రి అయా ఎటువంటి సాధాన శక్తులు ప్రభావి అడ్డుపడుతున్నప్పటికీ ఆయన వాటి అన్నింటినీ మీరు ప్రభా అణగదొక్కుతూ విపాదాల కింద ప్రభా వాటిని త్రక్కుతూ ప్రభా మాకెంతో విజయాన్ని అనుగ్రహిస్తూ అనుక్షణం మా చేపట్టుకుని అయా మా వెన్ను తట్టి అయా మమ్మల్ని ప్రభా ప్రోత్సహిస్తూ నాయన మీరు అనేక సందర్భాల్లో ప్రభావిత ఎంకరేజ్మెంట్ చేసినందుకు నీకు ఎంతో ప్రభా మంచి ఆశీర్వాదాలు గ్రహించారు అందుబట్టి ఎంతో ప్రభా ఎలాంటి అపాయకరమైన పరిస్థితులైనా సరే ప్రభా వాటన్నిటిని ప్రభా ఎదిరించి ప్రభా అ విజయాన్ని పొందుకున్నారని అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభావి ఇప్పటి వరకు ప్రభా పరిచర్ ప్రతి ప్రభా మీ పాదీ తీసుకొస్తున్నాం తండ్రి మీ హస్తాలకు కబ్జి తండ్రి అయ్యా ఎవరో విత్తారు ఎవరు ప్రభా కాని వ్యక్తింది ఎవరైనా కానీ ప్రభా మరి నీరు పోసి ప్రభా వృద్ధి చేసి పెంచి పెంచి వాటి ఫలాల్ని అయ్యా ఫలవర్తిగా మార్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు నీకు ఇప్పటివరకు మేము తిరిగి వచ్చిన ప్రతి ప్రాంతాన్ని ప్రభా అస్తాలు కప్పు చెప్తుండగా ఆ ప్రాంతాల నుంచి గొప్ప దైవ లేపండి అడ్డకు ప్రతి విధమైనటువంటి సాతాను శక్తుల్ని ప్రభా అం మీ నామూలు వాటిని తొక్కివేమని అయ్యాను ఆశ్రయించామని ప్రార్థించాం తండ్రి అదేవిధంగా ప్రభా ఇదిగో నాయన మరి ఈ ఈ ట్రిప్ లో కూడా ప్రభా వెళ్లాలని ఆశపడుతుండగా తండ్రి అయా ద్వారా అంతరం మార్గాన్ని సుముగం చేయను తండ్రి మీ ప్రార్థనలో ప్రభా అంపూర్ణంగా ప్రభా మేము గడిపి ప్రభ అయా మీ ద్వారా ప్రభా మేము అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి అయా మీ సత్య స్వార్థను మేము ప్రభావి పంచుతుండగా ప్రభా అయా మీరు మా వెనకుండి కార్యం చేసి ప్రభా మీరు మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చు తండ్రి ఇదిగో ఎవరెవరికి మెడిసిన్ అవసరమో ఎవరెవరికి బట్టల అవసరమో ఎవరెవరికి వాక్యం అవసరమో ప్రభా ఎవరెవరు మారే వాళ్ళు ఉన్నారో ఎవరికి సత్యస్వార్థ అవసరం వాళ్ళందరినీ మాకు చూపించండి ప్రభు మా వద్దకు మేము వెళ్లి ప్రభా అయా వాళ్ళ అవసరతలు తీర్చి అయా నీ సత్యస్వార్థం వాళ్ళకి చెప్పి నీ పాత్ర తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చుండగా ప్రభా అయా ఈ కార్యక్రమాన్ని సఫలపరచండి అయ్యా మీరు ఆశీర్వదించండి ఆయా ఆశీర్వదకరంగా సంతోషంగా మీరు మార్చండి తండ్రి అయ్యా మా ఏదో ట్రిప్ కోసం సర్దాగా వెళ్లినట్టు కాదు నాయన అయా మీ ప్రభా సత్యస్వార్థం చెప్పాలని ఆశపడి ప్రభా వెళుతుండగా ఆయన క్లీస్ చేసినందు శ్రమ వృధా కాదని చెప్పారు తండ్రి అయా మా శ్రమ వృధా కాకుండా ప్రభా అయ్యాతను వాటిని మేము ఎత్తినటువంటి విత్తనాలు ఎత్తుకుని పోకుండా తండ్రి అయ్యా మీరు ప్రభా వాటి అన్నిటిని రక్షించి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అ మీరు అయ్యా మీ హస్తాల నుంచి ఆ వారిని వారి కుటుంబాన్ని ప్రాంతాల నుంచి గొప్ప దైవశాఖలో మీరు లేపని ప్రార్థన చేయించున్నారు ముఖ్యంగా ప్రభా అయా మధ్యవీడనే ప్రాంతానికి మేము ఆఖరి రోజు ప్రభావినప్పుడు అయా ఆ ప్రాంతంలో మేము విన్నడూ వినలేదు మాకెప్పుడు తెలియదు మా దగ్గరికి ఎవరూ రాలేదు మీరే వచ్చారని చెప్పి అయ్యా సుమారు ఇరవై మంది వరకు ప్రభా అలో పని చేసుకునేవాళ్ళు వాళ్ళ కొడవల్ని అక్కడే వదిలేసి చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రభా అయ్యా ఎవరు ఏంటని తెలుసుకున్నారయ్యా చెప్పిన వాక్యాన్ని విన్నారు మళ్లీ రమ్మనే మరి ఆహ్వానించారు తండ్రి ఆ ప్రాంతాన్ని మీ పాదాలు కప్పచెప్తున్నాం తండ్రి అయ్యా ఆ ప్రాంతంలో పిలువడుత్రీ అయ్యా మూర్చ వ్యాధితో ప్రభా ఒళ్ళంతా కాలిపోయిన పిల్లవాడుత్రీ మొట్టమొదటిగా ఆ బిడ్డను మేము దర్శించాను తండ్రి కార్యక్రమం చేయండి ఆ బిడ్డరు విప్పి ఒప్పుకున్నాడు తండ్రి అయ్యా మీరు మీరు కావాలని మీరు ప్రార్థన చేసుకున్నాడు తండ్రి అయ్యా వారందరి జీవితాల్లో గొప్ప వెనుగొన సత్యాన్ని మీరు ఉంచమని ప్రార్థన చేయచ్చు అయ్యా ఇంకొకసారి వెళ్లాలని ఆశ కలిగి తండ్రి అయా ఆ ప్రాంతానికి వెళ్లాలో ఇంకేదన్నా ప్రాంతానికి వెళ్ళాలో మా అవసరం ఎక్కడుందో ఎవరికి సత్యస్మార్థ ఆ ప్రాంతానికి చూపించారు ఆ ప్రాంతాన్ని మమ్మల్ని తీసుకుని వెళ్ళండి ఆ ప్రాంతానికి చెప్పడానికి కుట్నా మీరు సహాయం చేసి తోడుగా ఉండమని ప్రార్థించారు తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్పదేవుడు తండ్రి అయ్యా చిట్ట చివరి రోజుల్లో మేము ఉండగా తండ్రి చిట్ట చివరి రోజుల్లో మేము ప్రభా అభా అ ఒక్కరినైనా ఒక అగ్నిలో అగ్నిలో నుంచి మంటల్లోంచి లాగినట్టు రక్షించినట్టు ప్రభా అయ్యా మేము రక్షించలాగ అయ్యా మాకు ప్రాంతాల్లో ఎవరు నశించిపోతున్నారో అని చూపించమని ఆ ప్రాంతాలకు మీరు మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రార్థించాను మీరు సహాయకులుగా ఉంటారు తండ్రి మీరు తోడుగా ఉండాలి ప్రభా మీ సహాయం లేని మీ తోడు లేదా విజయాన్ని మేము తెచ్చుకోలేని తండ్రి అయ్యా ఎదుగునైనా మీరు ఈ సంచడంలో దేన్ని తీసుకుని వెళ్ళొద్ద మేము దేని గురించి ఈ లోకంలో ప్రభాస్ ఆహారం గురించి ప్రభా వస్త్రం గురించి దేని గురించి ఆలోచించుకున్న ప్రభా కేవలం నీ స్వార్థ పరిచయను ప్రకటించాలన్న ఒక గొప్ప తలం ఆశతో ఆ ప్రాంతానికి పెళ్లిలాగానే మీరు గొప్పగా ప్రాంతాలన్నీ మాకు చూపించాను ప్రభా మేము చూసి వెళ్లి పరిచయ చేసి వచ్చిన తర్వాత ప్రభా వాటిని ఫాలోప్ చేయడానికి అయా ఒక గొప్ప భారం కలిగినటువంటి ఆ ప్రాంతంలో మీరు ఉంచమని ఆ ప్రాంతానికి పంపించమని ప్రార్థించభ మాలో ఉన్నటువంటి అవిదేతను బట్టి కాదు కానీ అయా బిడ్డలను రక్షించడానికి మమ్మల్ని నేర్పరచుకోమని అయా మమ్మల్ని మమ్మల్ని పరిశుద్ధ పరిశుభాన్ని ప్రార్థించేస్తున్నాం వెళుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం కాపుదాలను మీరు సంపూర్ణ విజయాన్ని మీరు తండ్రి అదేవిధంగా ప్రభా కుమారుడు ప్రభా చంద్రశేఖర్ గారు ప్రభా వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు ఎంతో ఉందినారు ప్రభా ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నారు తండ్రి అయ్యా ఎత్తైన ప్రభా తీసుకుని ఎత్తైన కొండని మీరు ఎక్కిస్తున్నారు ప్రభా ప్రభా అభివృద్ధిలోనూ అన్నిట్లోనూ చూస్తున్నారు ప్రభావ ముఖ్యంగా ఈ టీం లో అందరిని అట్లా అభివృద్ధించారు నీకు ఎంతో అయ్యా మరి లోక సంబంధమైన వేదరేకం కాకుండా ప్రభావ ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని అందరూ మీరు చూస్తారని విశ్వసిస్తున్నారు తండ్రి అదని బట్టి ఎంతో వంగనాలు ముఖ్యంగా ఆ కుటుంబాన్ని మీ హస్తాలు కప్పు చెప్తుండగా మరి ఫారినర్లు చదువుకోవడానికి వెళుతున్నటువంటి బిడ్డను ప్రభా మీరు ఆ పాపని ప్రభావ మీరు వెంటుండే ప్రభా నడిపించి ప్రభా అక్కడ కూడా బిడ్డ ద్వారా చిత్తం అయితే అయా స్వార్థ నేర్చుకోవడానికి చెప్పడానికి ప్రభా పాత్రగా ఆ ప్రాంతాల్లో ఆ ఫ్రెండ్స్ లో చెప్పడానికి ఒక గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టుకోమని అయ్యా అన్ని విధాలుగా ప్రభా మీరు అభివృద్ధి చెంది మీ ప్రభా మీ పాత్రగా పనికొచ్చి పనిముట్టుగా మీరు వాడుకోమని ప్రార్థన చేయొచ్చు ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని మీరు నింపండి తండ్రి ఆనందాన్ని నింపండి తండ్రి అయ్యా మాలోక మాకే కాదు తండ్రి మీరు స్వార్థ చెప్తున్న వాళ్ళ కుటుంబాల్లో కూడా మీరు ఆనందాన్ని ఉంచమని మీరు సహాయకులు దైత్యమని సహాయం దైత్యమని ప్రార్థన చేయచ్చును తండ్రి ఎదుగునైనా ఈ టీమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పరిపాట్లు మీరు జ్ఞాపకం చేసుకోవండి ప్రభా ప్రతి విషయంలో ప్రభా ప్రతి ఒక్కరికేనాయన విజయానంద్రహించే అది మీ వల్లే కలిగిందని ప్రతి విషయంలో కృతజ్ఞతం మీకు చెల్లించే వారిలాగా మీ కుటుంబం జ్ఞాపకం చేసుకోమని నేను అక్కడి వరకు మమ్మల్ని శద్దపపరచుకొని అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరచమని ఏసలు అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమె నమ్మకం అయితే అండి ప్రెంగిలిక నేను కొద్ది నవర్స్ వస్తుంది కిలోమీటర్ ఇక్కడ దగ్గర దేవుడు దేవారు ప్రేంగిలికం దేవుడు తండ్రి అయ్యా కనికరించే దేవుడు దేవుడు తండ్రి అయ్యా నా బిడ్డలు నా పేరు పెట్టపెట్టిన వారు ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి నా వారిని దేవ కర్మిస్తానని నేను చదివించినట్టు అయ్యా ఈ యొక్క సాయంకాల మేమందరం చిన్న గుంపుగా వచ్చి కాసినాంకండి అయ్యా ఇంత రక్త వక్షణకు వస్తాం కదా సమస్తమైన సమస్తమైనటువంటి దాడులు వస్తాను కడగండి తండ్రి అయ్యా ని పాదాలు పట్టుకుంటున్నా వేడుకొస్తున్నాను తండ్రి అంటే నాన్నమ్మ దగ్గర దేవుడు తండ్రి అయ్యా జీవితాల్లో తండ్రి ఈ దినం వరకు తండ్రి నేను నడిపిన నడుపుదలకి పొందినా ఏర్పాటు చేసుకుని మా ఇళ్ళ మీద కలిగినటువంటి రైతు ఉద్దేశాలకై అయ్యా భూమిపునాదులు వేయబడనికే మా జీవితాల్లో అయ్యా మమ్మల్ని రక్షించి అయ్యా మా జీవితాల ద్వారా మీరు మహిం పొందవ్వని కోరినారు తండ్రి అయ్యా మా ద్వారా మీరు నమ్మకం అయింది దేవా కోరినారు తండ్రి అయ్యా మా ద్వారా మీ యొక్క దేవా స్థాపించవలని కోరినారు తండ్రి అయ్యా మా జీవితాల ద్వారా అనేకుల్ని దేవా నమ్మకం తండ్రి నరకం అయ్యా చీకటి నుండి అయ్యా నమ్మకం తండ్రి ఆ మరణం నుండి విడుదల చేయవలని కోరినారు తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి పెంగిల గింరాజా అటిపడి చర్యని అనేక సందర్భాల్లో అనేక సార్లు నిర్లక్ష్యం నన్ను బట్టి క్షమించండి కూర్పును నిర్మించండి కోల్పోయిన అవకాశాలను క్షమించండి తండ్రి అయ్యా ద్వారా తెరవరలాగిన తృప్న నిర్పించండి తండ్రి అయా మీ చిత్రిలో ఉండటానికి తృప్ నన్ను పెంచమని సాధిస్తున్నాం అయా చేసిన ప్రతి అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మీకు కలిగినటువంటి ఆ యొక్క సంకల్పం ఆ యొక్క ఉద్దేశం ఆ యొక్క ఏర్పాటు అయ్యా ఆ యొక్క పిలుపు నిమిత్తం అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క వరాల నిమిత్తం లేవా మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క తలాంతల నిమిత్తం తండ్రి అయ్యా మీరు వారి హృదయాల్లో పెట్టినటువంటి భారం నిమిత్తం మీకు అందరూ ఆచరించుకుంటున్నా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు పెట్టినటువంటి ఆ యొక్క పెట్టుబడి అయ్యా నమ్మకం ఏంటండ్రి అయ్యా ని పాదాలు స్తోత్రాలు నడుస్తూ అయ్యా విలువైన సంపదగా మమ్మల్ని ఉండకొస్తున్నారు తండ్రి నమ్మకం అయింది దేవ దగ్గరికి తండ్రి నిదాలకు స్తోత్రాలు పాదాల పనులు ఆచరించుకుంటున్నాను తండ్రి ఎక్కువగా దేవా ని పాదాలు పట్టుకుని వైపు చూసుకుంటా గురించి సహాయం చేయండి తండ్రి ఎంత ఈయన నమ్మదగింది ఏదో దేవా తప్పు నన్ను గురించి తండ్రి అయ్యా నా వరకైతే తండ్రి అయ్యా మిమ్మల్ని అడిగి నీ చెప్తాన్ని పొందగలిగే అంత అర్హత నాకు లేదు తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి మీరు బోగా ఇరిగిందేడు తండ్రి నామకం ఏందేవా మీ పేదలు పొచ్చుకుంటున్నాను తండ్రి అయ్యా మీ పాశన్యులు కొడు అయ్యా మీ ద్వారా వాడబల వల్ల కోరుకున్నాం తండ్రి అయ్యా మీ యొక్క ఆత్మ నడుపుదలు కావాలని కోరుకున్నాను తండ్రి అయ్యా మీ ద్వారా నమ్మకం ఏం తండ్రి మా ద్వారా మీ యొక్క నామం మహింపరుచుకుని అయ్యా మా ద్వారా మీ యొక్క రాజ్యం సాధించబడవల్ అని అయ్యా నమ్మకం ఏంటండ్రి వెంగిలిగ మీ హృదయం సంతోషించాలని కోరుతున్నాం తండ్రి అయ్యా ప్రండి జాయిన్ చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం ఏంటేవాంగిల్ తండ్రి ఈ యొక్క పద్నాలుగు పదిహేను పద పద్నాలుగు పదిహేడు దేవా నమ్మకైంద్రీ ఈ యొక్క తేదీల్లో తండ్రి నమ్మకైందేవా మీరు మమ్మల్ని ఏ విధంగా వాడవాళ్ళు అని అనుకుంటున్నారో తండ్రి అయ్యా ఎక్కడికి వెళ్ళవాలనో తండ్రి ఎవరి దగ్గరికి వెళ్ళవాలనో తెలియద్దేవా నమ్మకైంది తండ్రి ప్రెంగిలిగన్ రాజా ఎవరిని మీరు ఏర్పాటు చేసినారో తెలియదు అండి అయ్యా ఎవరు వెళ్తామో తెలియదు నమ్మకం అయింది తండ్రి పెంగలిగిన రాజా అయ్యా అని చూస్తున్నాను తండ్రి ఇదిగో దేవామ్మా కలిగినటువంటి యొక్క భారం అయ్యామ్ మా కలిగినటువంటి అయ్యా కలిగినటువంటిది నమ్మకం అయింది వాళ్ళ యొక్క తలంపుల్ని మీ చేతుల్లోకి పెడుతుంట అయ్యాన్ని అర్థం చేసుకుండా తండ్రి మీ చేతుల్లో పెట్టింది ఏది కూడా నష్టపోతే ఏది అప్రయోజనంగా ఉండదు నమ్మకం ఏంటండ్రి కృపలను తండి సహాయం చేయండి ఆత్మ నడుపుదలపడితే నీవే చూస్తున్నాను తండ్రి రెంగులు గిని రాజా మహిళలకి తండ్రి కేవలం మీ యొక్క కృప అయ్యా నమ్మకం ఏంటంటే మీ నామానికి నామం దేవా గణపరచబడాలి తండ్రి అయ్యా నడిపించదేవా అయ్యా కూతున్న నడిపించండి రెంగులు గిరిజా ఏ మంచితనం లేదు ఏ నీతి లేదు తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ఎటువంటి ఫలాలు కలించలేండి జీవితం కానీ అయ్యా నీ వైపు చూస్తున్నాను తండ్రి అయ్యా మీ తోటలో పని చేయవాలని కోరుతున్నాను తండ్రి అయ్యా జాయిన్ చేసుకోండి కుటుంబ సాధిస్తున్నాం తండ్రి అయ్యాధనలో ఏపీ రూపించినటువంటి గారికి మీ పొందనాలు చంద్రశేఖర్ సార్కి మీ పొందాం తండ్రి దేవా తండ్రి చక్రవర్తి గారికి మీకు అందనాలు రవికి మీ పొందినాలు తండ్రి శాంతికై మీ పొందనాలు దేవా నమ్మకం ఏంటండ్రి ప్రెంగులు వింట రాజా నీ పాదాలు పెట్టుకుంటున్నాను తండ్రి నీ పాదాలు ఎక్కువ దేవా అయ్యా జాలు చేసుకోండి అయ్యా రూపించండి తండ్రి నమ్మకం దేవా ప్రెంగులని తండ్రి మీ కల అనుగ్రహించండి అయ్యా మీ యొక్క ఆత్మ నలభాలు అనుగ్రహించండి దేవ రూపనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గడిచిన కాలంలో దేవా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క ద్వారాలకై తెస్తూ వచ్చినటువంటి ద్వారాలకై మీ కమనాలు అయా కరదాల్లో ఉంటున్నాం తండ్రి ఇంకా కొంత సమయం లేవా ఇంకా కొంత సమయం మిగిలింది తండ్రి అయ్యా మాకు కలిగినటువంటి సామర్థ్యాలు అయ్యా మాకు ఇచ్చినటువంటి ఫలాం మాకు ఇచ్చినటువంటి వనరులు మీకు మీ కొరకు వినియోగించడానికి తండ్రి అయ్యా మా జీవితాల ద్వారా మీ నామం కనపరచకూడదు లేవా అయ్యా మహిం పట్టకూడాలి తండ్రి రుక్నాలను గ్రహించుకుని ప్రారంభిస్తున్నాం సహాయం చేయండి నేను కలిగిన రాగా మనం కలిగిన తండ్రి సమయంలో తండ్రి ఇది రాలైపోయినా తండ్రి తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేమైతే చూస్తున్నాం తండ్రి భార్యకి సుఖమైనటువంటి పరిశ్రమను నిర్ణయించండి యొక్క నామానికి దాని కాంగం కలిగలాగిన అయ్యా బిడ్డ తండ్రి నమ్మకం అయిందేవా ప్రేమిడి అని పాదాలు తండ్రి నమ్మకమైనవా ప్రిలి తండ్రి ఇగ తండ్రి పద్నాలుగో తారీఖు తండ్రి అయ్యా నమ్మకం అయిందేవా యుఎస్ పని తొమ్మిది తండ్రి బిడ్డ తోట నీరు ఉండండి నమ్మకమైన తండ్రి బెంగుళగిరిరాజా ఎవరు లేని ప్రాంతం తండ్రి ఎంతో సుదూరమైన ప్రాంతం మొట్టమొదటిసారి తల్లిదండ్రులను వదిలిపెట్టి అయ్యా ఎంతో దూరం వెళ్తాడుగా అయ్యా మీరు వెళ్ళండి తండ్రి మీ కురించండి తండ్రి మీద ఆశీర్వాదంగా ఉంచండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి అయ్యా తల్లిదండ్రుల యొక్క దేవ బెంగుళిరిజా యొక్క సేవాభారం తను కూడా కలిగి ఉంటానికి అయా అనేకుల్ని ఆ సందికి నడిపే డేడుగా అయ్యా నమ్మకం అయిన తండ్రి రెంగుల గిని రాజా సహాయం చేయమని పుట్టినను తీసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి రెంగుల గిరిజా మొన్నటి దినంలో తండ్రి రెంగుల గిని రాజా అయ్యా చేతులు ఎత్తి తీర్మానం తీసుకున్నటువంటి ఆ ఏడుగురు దేవా నమ్మకం అయిన తండ్రి బిడ్డలు మీ యోగనస్తుల్ని మీ అయ్యా వాటి ఉన్నటువంటి ఆ యోగనస్తులందరినీ మీ పాశానికి లేట్టు పెట్టుకుంటున్నాను దేవ పుట్టినాన్ని తెలిసి తండ్రి చేతులు దొంగించిన కాదు అయ్యా నమ్మకం ఏంటంటే హృదయాల్లో మీకు అనేకులకి ఆస్వాదకరంగా దానికి సహాయం చేయండి పెంగులకి రాజా మహిళలుగా తండ్రి అయ్యా ఆ యొక్క తండ్రి సాంపల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క కూడా ఏంటండ్రి నార్ హోమ్ లో కూడా తండ్రి చేసినటువంటి అద్భుత కార్యాలయం మీ కొనగా తండ్రి చిన్నపిల్లల మధ్యలో ఎప్పటికైనా వార్త ఏమి తండ్రి హృదయాల్లో దేవరిగా పని చేయడానికి అయ్యా మీ ప్రేమ అని కృష్ణ పనిచేది కంటానికి పెంచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నిర్మాతానికి తీసుకువచ్చినటువంటి ఆ యొక్క దేవ ప్రంగుల గురించి అండి ఆ యొక్క నమ్మకం ఏంటంటే ఆ యొక్క ద్వారాలకైతే ద్వారాలకై నీ కొందకుంటున్నాను అండి నమ్మకం ఏంటే వాంగిలకించండి మీ చుట్టూ ప్రకారం అయ్యా మీ యొక్క కురుపను బట్టి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి మమ్మల్ని నేర్పించమని అయ్యా కేవలం ఒకటి వరము అయ్యా మా తలంపులు మా ఆలోచనలు అయ్యా మా యొక్క దేవ సమస్త భౌతికపరమైనటువంటి లోకపరమైనటువంటి జ్ఞానం వ్యర్థమైన ఒప్పుకుంటూ అయ్యానికి కొన్నా చెల్లించుకుంటూ యొక్క నడుపుదలకి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అయ్యా నమ్మకం ఆయన తండ్రి తొంగిలి తండ్రి అదే అధికారం కిందకి మా యొక్క తలంపులు మా యొక్క ఆలోచనని దేవ మీ యొక్క అధికారం కిందకి తెస్తూ మీ స్థిరసత్వం మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏసీ తీసుకు వారి పరిశుభ్రమైన వేడుకొంచుకున్నాం తండ్రి సార్ మీరు చివరి ప్రార్థన బెండక్షిణ ఉంది సార్ తప్పకుండా పరిశుభ్రం కదా కూపమయుడ ఏసయ్య మీకే వనరాలు అయినా మహోన్నత తండ్రి మీకే స్తోత్రాలు ఏసయ్య ఈ యొక్క దర్శన కాలం అంతా మాకు సురక్షితంగా కాపాడేద్దండి సురక్షితంగా ఇంటికి చేసండి మీకెంతో వదరాలు ఇంకెప్పుడు తగతులు అర్పించుకుంటున్నాం నేను ఒకరు ప్రతి పనిలో మీరు మాకు చెప్పి చోట మీ కొరకు వాళ్ళు సాక్షులు మేము పోటీ మార్లను తనకు సరాలం చేసిన తల్లి అడుగు పెట్టిన ప్రతి స్థలంలో మీరు మాకు నిజమానుగ్రమించినారు మీకెంతో బలరా ఘనత మహిమ ప్రభావాలు మీకే కలగినాక రాలెళ్ళ ఇప్పుడు అతీతమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మతపరమైన ఆచారబద్ధమైన జీవితం నుంచి బయటకి తీసుకొచ్చి ఇప్పుడు వదార్థతత్వం మీ కొరకు జీవించి బిడలుగా మమ్మల్ని అందరికీ తయారు చేసినందుకు మీకు ఎంతో మందాలు ఇంకా కురుపవరాల చేత ఆత్మఫలాల చేత మమ్మల్ని ఆచరించినారు ఇంతవరకు జ్ఞానం అనుగ్రహించినారు ప్రభా పవన్ అయినా బాపూహాన్ని కాలం మొదలుకొని రోజు వరకు పర్లో ఒక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడిందని వాక్యం చెల్లిస్తుంది తండ్రి పవన్ ప్రభా బలవంతులు దగ్గర పవన్ ప్రభు దాన్ని ఆక్రమించుకున్నారు అయినా పవన్ ప్రభా కాని మీరు మాకు ఆ విషయాలను బయల్పరుస్తున్నారు తండ్రి ఎటువంటి సేవ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలనేకమైన విషయాలు మా తను మాట్లాడిపోయింది కదా మళ్ళీ కదా వాళ్ళమంతకనైనా ఎప్పుడు కనీసంగా మీరు మాకు అవన్నీ చూపిస్తూ ప్రభావా యొక్క ఆత్మీయ నేత్రం జీవితెంత వంద అహిక విచారణ చేత కొట్టుకుని పోకుండా మళ్ళీ కాపాడన్నారు ఈ యొక్క లాక్ డౌన్ అంతట్లో దాన్ని బట్టి మీకు వనగలుతుంది మనుషులు పది పరి పరిగెత్తుండగా ప్రభావ సమస్తం మీలోనే ఉందని మీరు మాకు చూపించినారు ప్రభా ప్రభా ఈ వైరస్ ముందుగానే మాకు భయపరిచినారు అనేక సంవత్సరాల క్రితమే ఈ వైరస్ శక్తి పరిస్థితిలో మిమ్మల్ని ముట్టదు అని కూడా మీరు మాకు హెచ్చరించినారు కవ్వ మీరు ప్రాణదానం చేయమని హెచ్చరించినారు కవ్వ మీ యొక్క తిమ్మలి కుబ్రతని మా మధ్యలో మీరు ఉంచారరోసారి జ్ఞాపకం చేసినారు మధ్యలో అందులో ప్రతి క్షణం మమ్మల్ని మాతో మాట్లాడుతూ ప్రాణదాన పూర్వకంగా జాగ్రత్తగా జీవించమని నేను లైక్ టెస్ట్ మిస్టేక్ మేము చేయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను తోండి సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి వాళ్ళొకొత్త తన మళ్ళీ ఆ యొక్క ఆత్మీయమైన జీవితం ఏ రీతి ఉంటుందన్న విషయాన్ని మీరు మాకు గత వారాల నుంచి బయలుపరుస్తున్నారు నేను ఏడు సంఘాలకు సంబంధించిన బోధలు మాకు బయలుపడుతున్నారు ప్రభు ఒకయ సంఘకాలం తండ్రి ఈ మీరు కలిపి దగ్గరలో తలుపు పడుతున్నారు తండ్రి లోపల లేరు మీరు మనుషులు లోపల పాటలు నేను లోపల ఆచారాలు పండగలు చేసుకుంటున్నారు ప్రభుత్వం కానీ మీరు మాకు బయటనే ఉన్నారా సహాయక సంఘ కాలంపై జ్ఞాపకం చేస్తున్నారు మాకు నేను కాబట్టి మేము కూడా మీతో పాటు బయటనే ఉంటున్నాం నేను ఆచార పెద్ద జీవితం నుంచి మీకు ఎంతో వంద మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలో మీరు నివసించాలి మాకు ఎప్పుడో బయలుపరిచినారు నేను మీ హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలోనే మీరు నేను ఆ విధాన్ని మీరు మమ్మల్ని తయారు చేసుకున్నందుకు మీకు ఎంతో వంద కాలంలో మీరు చూపించినారు మాకు నేను ఆ యొక్క మూవింగ్ టర్ను సంగమనేది ప్రభా తదిలిపోయేటం మళ్ళీ ఆ యొక్క గుడారం ఈ రోజు గూడు కట్టుకుని జీవిస్తున్న క్రైస్తవు జీవితం తండ్రి నిర్మానుషంగా అయిపోయింది ప్రభా అనేక మంది యాజకులు తల్లిలో కనిపించాల్సి వచ్చింది నిన్న కానీ మీరు మాకు ఒక చిన్న గుంపులో ఉన్న మమ్మల్ని మీరు జాగ్రత్తగా ముడి వేసుకున్నారు దాన్ని బట్టి మీటితో వణనాలు లేసి ఆస్తిత్తుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం తండ్రి కాబట్టి నిన్న స్తామని మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు తండ్రి ముఖ్యంగా ఆ యొక్క వాగ్దానం నెరవేర్చుకునేలాగా నడిపించమని ఆదేశం మనుషులే గురం మనుషుల హుదరలో మీరు నివసిస్తా ఉన్నారు కాబట్టి ప్రభు ఆ మనుషుల కొడుకు మేము ప్రయాసపడుతున్నాం వారిని మీ చెంతగా నడిపించలాగా నడిపి సహాయపడమని ఆదేశాం అందుకు మీ యొక్క నూతన అభిషేకం దీన్ని పనులకు మీరు మాట్లాడకపోతే చచ్చిన వాళ్ళ మీనైనా కాబట్టి మీకు స్వరం మేము వినాలైనా ముఖాముఖిగా మిమ్మల్ని చూడాలా తల్లి అటువంటి దర్శనాలు మాకు అనుగ్రహించండి పనిలో ముఖ్యంగా ఆత్మీయ ప్రపంచంలో మేము అడుగు పెట్టాలా ప్రభా కానీ అరగని మీరు మాకు అన్నిక మేము చూపిస్తాను అంటే దూతల మీకు ఎంతో బాధనాలేనా ముఖ్యంగా తల్లి నెక్స్ట్ త్రీ డేస్ సేవా విషయంగా మేము ప్రార్థిస్తుండగా ప్రోగా మనుషులగా కానీ మీకు సమస్తం అనే తపాలు మీరు మాలు నడిపించినారు ప్రభా మనుషులకు అనేయాలి మా సొంత తలంపులను కొట్టివే మనకు అర్థిస్తున్నాం మీ తలంపులకు చోటు చిలాగా నడిపించండి ప్రభా న ప్రాంతానికి ఒక్క వ్యక్తి గురించి వెళ్ళినారు నేను ఆ యొక్క సమరయపట్నం స్త్రీ గురికే మీరు వెళ్ళినారు ప్రభా నేనా కానీ ఆ ఒక్క స్త్రీ మొత్తం సమరయపట్నాన్ని నిత్యంత నడిపించింది ప్రభా ఆ గిరాసమ ప్రాంతంలో ఒక్క వ్యక్తి మొత్తం ఆ గిరాసమ దేశాన్ని ఓ ప్రభు కదిలించింది ప్రభు అటువంటి సేవకులంగా మీరు మమ్మల్ని తయారు చేసినందుకు మరి అటువంటి సేవా విధానం మనం నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరు ఇచ్చిన నడిపిస్తే మేము అక్కడ ముందుకోవాలి ఎందుకంటే సేవను పర్వతం ఉంది గొర్రపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడికి వెళ్ళిది అన్న వాక్యం మేము చూసినాం లేదా అండ్ మేము మా సొంత తనంపులో చూస్తే బలహీనం అయిపోతున్నాం ప్రభావ దుఃఖసాగరంలో మునిగిపోతున్నాం వార్త వెళ్ళే అనేకమైన కానీ మరి అలాగ ఉత్తమంగా నేనుకున్నటువ మీ రాజీతంగా ఎన్నుకొని జీవించడానికి నడిపించండి ఎక్కువ వాక్యం ద్వారా సమయం గడపలాగా వ్యక్తిగతంగా మీతో పాటు సాహసంతో ప్రార్థనలో సమయం గడిపేలాగా నడిపించండి అటువంటి అవకాశం మాకు దేనికి ప్రభావ మీరు మాతన్ని హెచ్చరించలేకపోయిన వారు ప్రార్థనలో లేని వారిని అందరినీ వైరస్ పడుతుందని ప్రభావం కాబట్టి నిన్న మేము జాగ్రత్తగా మెలుకోగానే ప్రార్థనలో ఉన్నలాగా నడిపించండి అంటే నెక్స్ట్ వేవ్ మరి భయంకరమైన వైరస్ అని మీరు మాతను ముందుగానే చెప్తున్నారు కాబట్టి ప్రభావం బహు జాగ్రత్తగా జీవించడానికి సహాయపడండి లైక్ టెస్ట్ నిర్లక్ష్యం కూడా ప్రభావం దానికి బానిసలుగా తయారు చేసిన మీరు మాకు హెచ్చరించినారు కాబట్టి జీవించకుండా పరిశుద్ధంగా మేము జీవించగలం నడిపించండి వాళ్ళ ప్రభావం ఒక మాల నుంచి మనం జాగ్రత్తగా కాపాడమని మీ కొడుకు నాజీ చేయబడ్డ జీవితం తయారు చేయమని ప్రార్థిస్తున్నాండి సంపూర్ణంగా సమర్పించుకోండి ప్రభావ ఎవరికి జీవించే బిల్లుగా తయారు అండి అనేకమైన ఆత్మ సంపాదన మేము ప్రయాసపడ్లాగా నడిపించండి ఈ లాక్డౌన్ అంతట్లే మీరే మమ్మల్ని నడిపించిన ఇది మా వల్ల కానిపాలి ప్రభావం కేవలం మీరేమని నడిపించినారు దాన్ని బట్టి మీకు ప్రభా ఎంతో మందిని ప్రభావి నడిపించినారు బానికి ప్రభా ఈ సంవత్సరం ఎప్పుడు జరగలేని అద్భుత రీతిగా మీరు నడిపించినారు ప్రభా ఇది కేవలం మీరు ఈ ప్రార్థన జీవితం ద్వారా నెరవేరిందని మేము విశ్వసిస్తున్నాం కాబట్టి ఎన్నడూ చేయని విధానంగా ప్రార్థన చేయాలని నడిపించండి ప్రోభా కనీసం ఒక టెన్ అవర్స్ అన్న మేము చేయాలి అటువంటి సేవలు నడిపించండి తండ్రి ఆచారబద్ధమైన ప్రార్థన మాకు వద్దు ప్రభా కొన్ని గంటల సేపు ప్రార్థనలో ఉంది పర్లోకప్పుడు దర్శనాలు మేము చూడాలా ప్రభావ దూతలను మేము చూడాల ప్రభావతా భక్తులకి మేము చూడాల ప్రభావ మీ సన్నిధులను మేము తిరగాల ప్రభావ పర్లోకంలో తిరగాల ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఒకప్పుడు అది కంటిన్యూ చేయాలని నడిపించండి వ్యక్తి విధంగా కూర్చొని సంభాషించి మీ స్వరం విని ప్రభావ ఈ లోకంలో మేము మీకు వరకు దర్శనంలో వాళ్ళ ప్రభావ సేవలో నెక్స్ట్ ఫోర్ డేస్ లో తల్లి మీరే మార్గం చూపించండి మేము ఏం చేయాలి ఎక్కడ వెళ్లాలని నడిపించి మీరే మహిమానం చేయండి చివరి వరకు అంతం వరకు సహించి దాంట్లో ప్రవేశించాల ప్రభావం అటువంటి పిల్లలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని కుటుంబలందరినీ మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాను మీరే వాళ్ళని జాగ్రత్తగా కాచి కాపాడమని మేము తీసుకోవడానికి తయారు పడమని క్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏ కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తొలగిండదు దాకా యూ